ఇతయ్య కాపాడ సయ్యా కెబిబియంలన్న గ్రూపులో వాళ్ళకి అందరికి కాపాడ సయ్యా మీ కమ్ముట్టి తష్టపడే సయ్యా కెబిబియంకి అందర్ గ్రూపులో ఉన్నడి వాళ్ళకి కాపాడ సయ్యా మీ ఊరెలిని నిసయ్యా కాపాడ సయ్యా మీ ఆత్మలొ అందరికి రావాలి సయ్యా కాపాడ సయ్యా నియో కా జీసస్ మా ఆత్మలు ఉండాలి ప్రభువా కాపాడ సయ్యా పశుదుత్మ మాకు పెట్టు తండ్రి కాపాడ సయ్యా ఇమే మే బ్రెడ్ ఉంటున్నాం తండ్రి కాపాడ సయ్యా వందనాలే సయ్యా కృతజ్ఞతలే సయ్యా సుతుల్ స్తోత్రాలే సయ్యా హల్లెలూయా సయ్యా ఎతుకుసనమంలో అర్గి పెట్టుకుందండి ఆమేన్ ఆమేన్ ఆ మేన్ అలలు ఆ మేన్ అలలుయ్య ఓకే అన్న చిన్న చిన్న ప్రార్థన చేసుకుని మనం స్టార్ట్ చేసుకున్నాను స్తోత్రం ప్రభా పరిశుద్ధి గొప్పదేవ సర్వశక్తి మంత్రుడానికి అన్న నిసయ అబ్రహా నిసాఫ్ యాకూబ్ల గొప్పదేవ నా తండ్రి ఈ దీనివంత ప్రభా మీ సాయించమని నడిపించానైనా మీ కృపలో మమ్మల్ని మమ్మల్ని సజీలపలు నిలబెట్టుకున్న దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడి మీకు నూతనమైన కృపర్మ కనుగరించండి వల్ల లేసయ నీకే కృతజ్ఞత ఆసక్తులు అర్థించుకున్న సమస్త ఘనత మహిమ ప్రభావం మహాతేజస్సు మహేశ్వరం యుగ యుగంలో నీకే కలుగునకాలయ్య నా ప్రభావ నా తండ్రి యొక్క మధ్య కారణ సమయంలో వాక్యం మీద దనిష్ట సిద్ధపడుతున్న మీరే మమ్మల్ని మమ్మల్ని సరిజయని ప్రభావ మీకు నూతనమైన పశుధాత్మ అభిషేకమ కనుగించండి నా దేవ మీ వాక్యం ఏంటి సత్యం మీ మా ఆత్మీయ నేతలు ఇప్పని మీ వాకింగ్ చేత మీరు మాతో మమ్మల్ని బలపరచని ప్రభావ మీకు పశుధాత నడిపి మాకు అనుగ్రహించండి రానబెడతో నడిపించండి ప్రవా పతి ఆటంకాలను కొట్టివేసి ప్రవా మీరే మమ్మల్ని నడిపించి నామీ తెచ్చుకోండి ఆయన గొప్ప దేవా మీరు దినాలు ఉంటుంది ప్రభావ ఆయన ఏ రీతిగా ప్రవా మేము ముందుకెళ్లాలా ఏ రీతిగా ప్రవా మీకు రాజ్య విస్తరణ కొరకు మేము పనిచేయాలా దేవా మీరే మాతో మాట్లాడండి ప్రభావాత స్థలాలలో ప్రవా మీరే గొప్ప కార్యాలు చేస్తున్నారు దాన్ని బట్టి నీకు అన్నాలి ప్రభావ అనేకులు ప్రభావెంతకు రావాలా ఇది చివరి కాలం శ్రమల కాలంలోనే ఉంటుండగా ప్రభావ అనేకులు ప్రభా తండ్రి మారుమనిస్ పొంది రక్షణ మార్పులకు వచ్చేలాగిన ప్రవాహ నా తండ్రి ప్రతి ప్రాంతంలో మీరు రక్షణ స్వాత ప్రకటించాలా ఆ రీతి నడిపించండి మీకు ఆత్మకార్యం జరిగించి ప్రతి మీ కొరకు మమ్మల్ని అందరినీ సాక్షిని పెట్టుకొని మీరు ఆ కొరికి మిమ్మల్ని అందరూ సిద్ధపరచుకోమని యేసు క్రీస్తు పరిషుద్ధ ప్రార్థం తండ్రి ఆ మేన్ సర్వోన్నతుడా నీ వె నాకు ఆశ్రయా దుర్గము సర్వోన్నతుడాకు ఆశ్రయా దుర్గము ఎవ్వరు లేరు నాకు ఇలాలో ఎవ్వరు లేరు నాకు ఇలాలో ఆదరణ నీ నందముని వేగా ఆదరీ ఆనందము ఆనందముని వేగా సర్వన్నతుడా వె ఆశ్రయా దుర్గము ోన్నతుడా నీబె నాకు ఆశ్రయా దుర్గము నీదనములన్నిటా యౌ్వరుని నీ ఎదుట నిలువలేరని ఏహోసువాతో నీదినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని ఏహోసువాతో వాగ్దానము చేసినాబు వాగ్దాన భూమిలో చేర్చినాబు వాగ్దానము చేసినావు వాగ్దాన భూమిలో చేర్చినావు సర్వోన్నతుడా వెన్నాకు ఆశ్రయా దుర్గము సర్వోన్నతుడా నాకు ఆశ్రయదు దుర్గము నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దాని ఎలుకు నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దాని సింహాసనామి చిన్నావు సింహాల నోలను మూసి నావు సింహాసనామిచ్చి నావు సింహాలన్నోలను మూసి సర్వోన్నతుడా వెనాకు ఆశ్రయా దుర్గము నాకు ఆశ్రయా దుర్గము నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచి నావు జయ జీవితము ఇచ్చి నావు విశ్వాసము కాచి నావు జయ జీవితము ఇచ్చి నావు సర్వోన్నతుడాకు ఆశ్రయర్గము సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదు దుర్గము ఎవ్వరు లేరు నాకు ఇల్లలు ఎవరు లేరు నాకు ఇల్లలు ఆదరణ నీ ఆనంద ముని వేగ ఆదర నీ వేగా ఆనంద ముని వేగా సర్వోన్నతుడాకు దుర్గము సర్వోన్నీ వె నాకు ఆశ్రయా దుర్గము హలో థ్యాంక్ రవి బ్రదర్ రైజ్ మీకు అనాలైనా కృపగల దేవ మీకే స్తోత్రాలుసాయా ఇది నమంత తన మీరు సాయం చేత నడిపించారు మధ్యాహ్న కాలంలో ఉన్న ప్రభు మీ యొక్క వాక్యాన్ని ధ్యానించలేక మీరు మమ్మల్ని పరిస్థితులు కొంతవరైనా వాళ్ళు ఎటువంటి బలత లేకుండా ఓ ప్రభుత్వ ఆశకరమైన విషయాలు లేకుండా వర్షదు జ్ఞాపకం అది క్షణం మేము కొద్దిగా దర్పించుకుంటున్నాం మా జీవితకాలం అది మేము మర్చిపోకుండా ప్రభావాన్ని మేము ధ్యానిస్తుంటాం అనే క్రంథాల గురించి ప్రకటిస్తాం నేను రక్షణ సందేశం అక్కడి నుంచి ఆరంభమైతుంది ప్రభావా ప్రతి ఒక్క రక్ష పడాలని దేవుని యొక్క చిత్తం మేము అది ఆ చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళ ఉండాలి మీ చిత్తాన్ని నెరవేర్చలే అటువంటి బిడ్డలు మమ్మల్ని అందరినీ తయారు చేయమని మా ధనకాలంలో ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా తది ప్రకటన గ్రంథం ధ్యాని కొన్ని నెలల నుంచి ఇప్పుడు మీరు తప్ప ఎవరు చూపించలేరు ఎందుకంటే ఇప్పుడు మీరే దాన్ని ముద్రించిన వాళ్ళు మీరే దాన్ని ముద్రలు తీసిన వారు కాబట్టి మీరు తప్ప ఎవరు మాకు చూపించలేరు అందుకు మీరు ఆత్మని మాకు అనుగ్రహించారు మీ యొక్క ఆత్మ వాటన్నింటి మాకు చూపిస్తుంది అవును ప్రభావిరు ఏమేమి మాకు భద్రపరిచినారుటన్నింటినీ మేము జాగ్రత్తగా పరిశీలించకున్నా మీ యొక్క పరిశోధాత్మ నడిపి మాకు అనుగురించండి సంపూర్ణంగా మేము మీ యొక్క ఆత్మకు సమర్పించుకోలేక మా ఆసక్తిని పుట్టించండి ఇప్పుడు మా సొంత తలంపులను ఉపయోగించకుండా మీ తలంపులకు మేము చోటిచ్చేలాగా సహాయపడండి ఇవన్నీ నేర్చుకుని తగ్గ మేము ఒక తరానికి వీటిని ప్రకటించాలా ప్రకటించే సేవ జీవితంలో మమ్మల్ని నడిపించి మీరు మనివరందమని క్రీస్తు పురుషుద్ధ నామం తండ్రి ఆ మేన్ కొంతకాలం నుంచి ఈ యొక్క ప్రకటన గ్రంథంలోని వాక్యాలని ధ్యానిస్తున్నాం బహు తక్కువగా వీటిని ధ్యానించడం చూస్తా ఉంటాం సంఘాలలో ఆయన రాకలకు సంబంధించిన యుగ సమాప్తికి సంబంధించిన విషయాలు ప్రకటన గ్రంథాలు ఉన్నప్పుడు రాకే వాటిని మనం ధ్యానించాలా మనం ఉంటుంది బెబిలోనియన్ గ్రిగోరియన్ కాలంలో అనేది తెలుసు ఈ రోజు డేట్ ఇరవై రెండవ తారీఖు గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా ఎందుకు అంటే మనం గ్రిగోరియన్ క్యాలెండర్ అంటే రోమా కాలం లేక ఒకరికి చెప్పాలంటే బబులోన్ కాలం కాబట్టి ఏ రీతికైతే రోమిలు మన ప్రభులని సెలివేసిండ్రో ఆ కాలంలో మనం ఉంటున్నామంటే దేవుని బిడ్డలు కూడా శ్రమలు ఉండాల్సిన కాలంలో మనం ఉంటున్నాం ఏ రీతిగా ఇజ్రాయల్ పదలందరూ బానిసలాగా జరగకుని పోయినరో ఈ రోజు కూడా మతపరమైన కైశవ జీవితం బానిసత్వంలో ఉంది చీకట్లో ఉంది కాబట్టి వీటిని చూడలేదు ఈ వాక్యలేదు మనం జీవితం నుంచి బయటకు వచ్చినాం ఆచారబద్ధమైన జీవితం నుంచి బయటకు వచ్చినాం ముఖ్యంగా చెప్పాలంటే భ్రష్టత్వం భ్రష్టత్వం నుంచి బయటకు వచ్చినాం కాబట్టి భ్రష్టత్వంలో జీవించే ఈ రోజు ఎక్కడున్నారో మనకు తెలుసు భ్రష్టత్వం అంటే సత్యాన్ని అబద్దంగా మార్చుకున్న వాళ్ళే భ్రష్ఠత్వంలో ఉన్న వాళ్ళే కాబట్టి మొదట ప్రపంచం అంతటాత్వం సంభవించాలా దాని తర్వాతనే ప్రభు రాకడా అని హౌలు తెలుసు రాష్ట్ర మనకి అది ఎప్పుడు స్థీర్యంగా మారింది తయారు చేస్తాం భ్రష్టత్వం సంభవించాలా ప్రపంచం అంతటా అంటే ఆఖరి ఫైనల్ సూచన అన్నట్టు రాకరికి కాబట్టి మన ప్రభుత్వం అనేకమైన విషయాలు మనము మత్యస వార్త ఎరునాలు కన్నా చూస్తాం ఆయన చూపించే అవన్నీ నెరవేర్నాయి ఇప్పుడు చివరిగా భ్రష్టత్వం సంభవించాల ప్రపంచం సంభవించాల అందుకే మనుషులు మరొక తిరిగి భూమి మీద తన ప్రేమని కనుగొన్న విశ్వాసం కనుగొని ఇంగ్లీష్ బైబుల్ ఆ రీతి ఉంది విల్ ఫైండ్ షైట్ కాబట్టి భూమి మీద మనుషులందు విశ్వాసం ఉంటుందా దేవుని అందరూ అంటే ప్రపంచమంతా దేవునికి విరుద్ధంగా తయారయ్యారంటే కృందీకరించిన వారి తయారవుతారు ఇంగ్లీష్ లో అంతా ఎతి నిజంగా మారుతుందని కంప్లీట్ ఇంకో రీతిగా చెప్పాలంటే భ్రష్టత్వాన్ని ఇంగ్లీష్ ఇంగ్లీష్ రాస్తారు భ్రష్టత్వమే ఉంది తెలుగులో అయితే భ్రష్టత్వం ఇంగ్లీష్ లో అపా స్టేట్ అని ఇంకో రీతికి చెప్పాలంటే లా లెస్ నెస్ అని కూడా ఉంది ఇంగ్లీష్ లో తెలుగు దర్శన అంటే ఇంకా ఎక్కడ కూడా దేవుడి వాక్యం ఉండదు ఈ లోకంలో ఎక్కడ న్యాయం ఉండదు లా అంటే ఇలా అంటే ధర్మశాస్త్రం ఇంకా ఎవ్వరు కూడా ధర్మాన్ని పాటించడం అన్నట్టు అంత అభ్యర్థికుల్లాగా మోస వంచకుల్లాగా కొన్ని ఒకరు దోచుకోవడం జీవితం దాన్ని ప్రస్తుతం భ్రష్టత్వం అప్పుడే దాని తర్వాతనే అంతం ప్రతి ప్రపంచాత్మకంగా ఎర్రబోలు భ్రష్టత్వం గురించి మనం చేస్తుంటాం ఈరోజు చూసుకొని మనం తిరిగి ఈరోజు ప్రకటన కదా ఎనిమిది వారిని ఆలోచన ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది మనం ఎందుకంటే మనకి ఇంకా రకరకాల పనులున్నాయి అనేకమైన పనులు ఉన్నాయి మనకి అవి మనం త్వరగా ముగించుకోవాలి కాబట్టి ఈ మంత్ ఎండింగ్ కి ఒక పాస్టర్ మీటింగ్స్ పిలిచిండు ఆదిలాబాద్ అడవుల డీప్ ఇంటీరియర్ అడవులవి గూడు పోరియా ట్రైబ్ నాయక్పూర్ ట్రైబ్ కోలం ట్రైబ్ ఇవి బహు కఠినమైన ట్రైబ్స్ ఇవి వాళ్ళ మధ్యలో సేవ పోవాలా ప్రార్థన పూర్వకంగా పోవాలా ఖచ్చితంగా చేస్తే అట్లా ఆట పాడుకుంటూ పోయేది కాదు సేవ ఇది ఆత్మీయ పోరాటం చీకటి శక్తులతో పోరాడడం ప్రార్థన చాలా అవసరం ఏ రీతిగా నడిపిస్తారు తీవాలా పోస్ట్ పోన్ అవుతానే ఉంది ఈ సంవత్సరం ఈ వారం ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ త్రీ డీప్ ఫారెస్ట్ లెక్కి వెళ్ళిపోతున్నాం అక్కడ తెలుగు కూడా మాట్లాడటం లేదు మీరన్న చెట్లు పోతున్నారు మీరు ఇదే మనుషుల తలంపులు కాబట్టి మన దేవుణ్ణి ఆరపడి వెళ్తున్నాం దేవుడు ఎట్లా నడిపిస్తే జరుగుతుంది కార్యం సొంత ఆలోచనలు అవసరం మనం పోతున్న మనుషుని పరామర్శించడం వారికి ఆదరణ కాలంలో స్వీకరిస్తే ప్రభుత్వం స్వీకరించినట్లు ఒక వాక్యం నేను మీకు చెప్పిన ఎవరైతే మిమ్మల్ని స్వీకరిస్తారో నన్ను స్వీకరించేది అనుంది వాక్యం కాబట్టి ఆ వాక్యాన్ని మేము స్వీకరించి ఆ వాక్యం ముందు కాబట్టి ధైర్యంగా వెళ్ళిపోతాను స్వీకరించకపోతే అది వాడి బాలే కదా మనకు కాని కదా ఎందుకు ఇట్లయిందని కూడా కాబట్టి ఆదికాండంలో ఒకసారి ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయంలో ఒక విషయాన్ని నేను చూపించి దాని తర్వాత ప్రటన రంధం ఏడవ అధ్యాయంకి మనం తీరి వస్తాం అధ్యాయంలో మనము ఈ విషయాలు చూస్తాం ఏది ఆ లక్ష మందికి సంబంధించిన బోధ అక్కడ ఓపెన్ స్టార్ట్ అవుతుంది అంతకు ముందు స్టార్ట్ కాదు కానీ లక్ష మంది అనేకమైన ఉపమానాల్లో ఉన్నట్లు మనం చూసినాం ర ఏ ఉపమానం చేసినా లక్ష మంది కనిపిస్తుంటారు కదా హస్యంగా ఉంటారు అంటే వాళ్ళు దాచబడ్డారు కాబట్టి ఆయన చెంగన ముడివేయబడ్డారు కాబట్టి వాళ్ళు ఆ ప్రతి ఉపమానం ఇప్పుడు మీరు ఎంతమంది దేవుని మన ప్రభుత్వ ప్రకటించిన ఉపమానాలు ధ్యానించుంటారు దాని గురించి మీరు ప్రకటించుంటారు కూడా మీ సేవలో కానీ ఆ ప్రతి ఉపమానం చూడండి అక్కడ ఈ లక్ష మంది దాచబడి ఉంటారు ఎక్కడో ఒక వాక్యంలో వాళ్ళు ఉంటారు దాచుకొని తక్కిన మూడు గుంపులు వాహటంగా కనిపిస్తాం అంటే ప్రతి ఉపమానంలో కనిపిస్తాయి ఈ గుంపులు ప్రతి ఉపమానంలో కనిపిస్తాయి ఈ గుంపులు కానీ అన్నాల్గవ గుంపు బయటికి బయటికి బయట పెళ్లి గుంపు రహస్యంగా ఉన్న గుంపు మటుకు అది రహస్యంగానే కనిపిస్తుంది వాక్యంలో ఎంతమంది పాస్టర్స్ ఎంత సేవకులు ఉపమానలు చెప్పినా దాన్ని బయటకు తీసుకురాకపోయినారు కానీ మనకి బయట మనకి ఇచ్చింది దేవుడిది ఆ అధిక్యత మననేం గొప్పలం కాదు కానీ ఆయన ప్రేమ నువ్వు నిజంగా నేను ప్రేమిస్తున్నావు ఆయన వాటిని బయలుపరుస్తాడు ఎందుకంటే ఆయనను ప్రేమించిన వారికే ఆ సత్యాలను బయలుపరుస్తాడు వాక్యం ఉంది ద సీక్రెట్స్ ఆఫ్ ద లాడ్ డ్ అని సామెతల గ్రంథంలో ఉంది దేవుని రహస్యాలు దేవుని దేవుని చేత ప్రేదిం ప్రేమింపబడ్డ వారికే అవి బయలుపరచబడతాయి కాబట్టి మీరు నిజంగా దేవుని చేత ప్రేదింప ప్రేమిపబడ్డారా మీరు అనొచ్చి నేను దేవుని ప్రేమిస్తున్నాను బ్రదర్ చాలా మంచి సినవేశం కదా కానీ రివర్స్ చేసుకునే ప్రశ్న దేవుడు నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తుండ అది కొంచెం అంత ఈజీ కాదు చెప్పడానికి దేవుడు మిమ్మల్ని ప్రేమించుకున్నాడు అంటే మీరు ఏ రోజు ఎటువంటి వారో మీకే తెలిసిపోతుంది కాబట్టి ఆదికాండము నలభై తొమ్మిదో అధ్యాయంలో ఆ పన్నెండు గోత్రులకు సంబంధించిన విషయాలను అక్కడ ప్రవచనాత్మకంగా యాకోబు ప్రవచిస్తున్నట్లు మనం చూస్తాం యాకోబు తన బిడ్డల గురించి ప్రవచిస్తుంటు ఇక పన్నెండు గోత్రికలు ఏ రీతి ఉండబోతున్నారో ఎక్కడ చూడండి తొమ్మిది నలభై అధ్యాయము మొదటి వచనంలో చాలా క్లియర్ గా వాటి గురించి చెప్పిండి నలభై తొమ్మిదో ఆదికాండము నలభై అధ్యాయము మొదటి వచనం చూడండి మొదటి వచనంలో ఏముందంటే యాకోబు తన కుమారులను పిలిచి ఇట్లా నేను మీరు కూడిరండి అంటే అందరు కలిసి రావాలి ఐక్యతంగా అంత్య దిన మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేదను ఇది యాకోబు చనిపోకముందు ప్రవచనం అన్నట్టు చివరి ప్రవచనమైన ఈ విషయం మనం చాలా జాగ్రత్తగా గమనించాలా కొంతమంది గొప్ప దైవజనులు ఇంకా వాళ్ళ కాలు ముగించుకోకముందు దేవుడు వారికి ఒక ఫైనల్ ఏమంటాం దాన్ని సమాచారం ఇచ్చేస్తాడు అది వాళ్ళు ప్రకటించి వెళ్ళిపోతారు అది మనం చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి నేను ఈ లాక్డౌన్ కి ముందు కూడా లాక్డౌన్ తర్వాత కూడా ముఖ్యంగా లాక్డౌన్ టైంలో ఒక గొప్ప గొప్ప దైవజనలు చనిపినట్టు నేను చూసినా వాళ్ళ లాస్ట్ మెసేజెస్ నేను జాగ్రత్తగా విన్నా వెరీ రీసెంట్లీ ఒక గొప్ప దైవజన చనిపోయాడు వెరీ వెరీ రీసెంట్లీ మహాట ఒక వన్ మంత్ కూడా గాలి అనుకోట చాలా గొప్ప దైవజనుడు ప్రపంచం ఆయన సేవ విస్తరించింది ఆయన చనిపోక ముందు ఆయన వాక్యాన్ని విన్నా ఆయన ఏమన్నాడంటే ఇంకా మనం లాస్ట్ డేస్ లో ఉన్నాం కాబట్టి మీరు బీదల పట్ల కనికరం చూపించండి అని చెప్పండి అంటే అప్పుడు నాకు అర్థమైంది శిరమల కాలంలో వాళ్ళ పరిస్థితి ఎంత అన్యాయం ఉంటుంది గొప్ప అంటే మీద కదా కాబట్టి గొప్ప జనం పరిస్థితి చాలా భయంకరంగా ఉంటది అని నాకు ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు కానీ నాకు అర్థమైంది ఎంతమంది నిజంగానే ఏ రీతికి అర్థం చేసుకోవడానికి నాకు తెలియదు బహుశా వాళ్ళ వాళ్ళు అర్థం చేసిన ప్రకారంగా అనాథాలను ఆదరించడం పేద వాళ్ళ పటకానికి అది ఉండే అది ప్రకృతి సహజంగా ఉంటే చెప్పబడ్డ వాక్యం అది చూపించిన పేతురచిన పత్రికలో రెండంచుల వాడిగల ఖడ్గానికి సంబంధించిన విషయం నేను మాట్లాడే ఒక అంచు రెండు రెండు అంచులు కూడా వాడినే వాడి అంటే తేజ్గా ఉండడం అంటారు మన భాషలో చెప్పాలంటే ఉర్దులా ఉర్దూ హిందీలా తేజ్ అంటే చాలా షార్ప్ గా చేయబడ్డ ఖడ్గం అన్నట్టు రెండు కూడా షార్ప్ ఏ అది రెండు దింకులు కట్ చేసుకుంటా పోటీ దేవుని వాక్యము రెండు అంచులది అంటే ఒకటి ప్రకృతి సహజంగా సూచిస్తూ ఉంటది మరొకటి ఆత్మీయంగా సూచిస్తా ఉంటది కాబట్టి ఈ రెండు వాడి వాడిగల ఖడ్గాన్ని నువ్వు ధరించుకున్నప్పుడు నీ సేవ ఎట్లుంటది అనేది ఈ యుగ సమాప్తికి సంబంధించిన విషయాల్లో జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి యాకవ తన కుమారులను పిలిచి మీరు కూడిరండి అంత్య దిన మీకు సంభవిపతులను మీకు తెలియజేసేదన్నో కాబట్టి వాళ్ళందరూ వచ్చి తండ్రి దగ్గర కూర్చున్నారు కాబట్టి మనం అర్థం చేసుకోవాలి మన తండ్రి మన ప్రభుయే కాబట్టి మన ప్రభు మనం కూడి వచ్చినప్పుడు వీటన్నిటిని చూపిస్తా ఉంటాడు అంత్య దిన విషయం ఏంటంటే మీరు ఊహించుకోండి ఆది అంత్య దినంలో అంటే ఏందో తన పిల్లలు అంటే మొదటి తరము ఎవరు కూడా లేరు ఈరోజు కదా ఎప్పుడూ కాలాలు ముగించుకున్నారు వాళ్ళు కానీ ఈరోజు ఆశ్చర్యం ఏంటంటే ఏ ఏ గోత్రానికి ఎవరు సంబంధించిందో కూడా తెలియదు మర్చిపోయారు రెండు సంవత్సరాలకు పైగా ప్రపంచం అంతటా అవన్నీ మర్చిపోయారు కానీ వాళ్ళేమంటారు లేదు లేదు లేదు మేము ఎక్కడ ప్రపంచంలో చదిరిపోయినా మా గోత్రాలను మేము జాగ్రత్తగా కాపాడుకుంటాం మా పేర్లలో మేము జాగ్రత్తగా కాపాడుకున్నాం అంటారు అంటే వాళ్ళు ఇంకా ప్రకృతి సహజంగానే విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు అయితే ఈ తొమ్మిదో అధ్యాయంలో మొదటిగా మనం ఏం చేస్తున్నామంటే మొదటి కుమారుడి పేరు రూబేను రూబేను రూబేన్ అంటే ఇదిగో కుమారుడు అనర్థం అనిపోయేవారు నేను మీకు చూపించిన ఇవన్నీ అర్థం రూబేన్ అంటే ఇదిగో కుమారుడు అంటే ఎవరు మాట్లాడతారు ఈ మాట మీకు తెలుసు శిలవు మీద మన ప్రభు మాట్లాడాడు మరి అతను మాట్లాడుతున్నాడు దాని తర్వాత పరలోకం నుంచి మన తండ్రి మాట్లాడాడు ఇదిగో ఈయన ప్రియకుమారుడు ఫస్ట్ టైం యేసు ప్రభుని పరిచయం చేసిండు పరలోకం నుంచి ఆ స్వరం ఇదిగో ఈయన ప్రియకుమారుడు ఫస్ట్ బాగుంటాం కదా ప్రథమ ఫలం కానీ ఆయన రూబేన్ అంటే ఇంకొక అర్థం కూడా ఉంది ఏంటంటే నిలకడలేని జలము అని కూడా అర్థం ఉంది రెండవది ఫిజికల్ లేయర్ అంటే రెండు నుంచ మనం అర్థం తీసుకున్నప్పుడు ఒక లేయర్లో నిలకడ లేని జలము అంటే జలం అంటే మనకు తెలుసు దేవుని వాక్యానికి సాదృశ్యము జీవానికి సాదృశ్యం అది ఒక అది స్థిమితం లేదు కానీ హెబ్బుల్ రాష్ట్రపత్రికల మటుకు నిర్మలమైన జలం ఉదకమనుంది ఉదకమన్న జలం ఒకటే నిర్మలమైన జలము ఇదేమో నిలకడలేని జలం రూబేన్ అర్థం ఏంటంటే నిలకడలేని జలము కానీ హెబ్బుల్ రాష్ట్రపత్రిక వచ్చేప్పటికీ నిర్మలమైన జలం దేవుని వాక్యమే అని ఇక్కడ ఈ కుమారుడు నిలకడలేని కుమారు మన ప్రభుకి వ్యతిరేకంగా ఉన్నట్టు మనం చూస్తాం రూబేన్ కాబట్టి శారీరకమైన జీవితం కదా రూపేణ జీవితం ఇంటికి పెద్దవాడైనా గానీ అయోగ్యతను పోగొట్టుకుంటే ఎస్టో అయిన గర్భంలో కొట్టాల్సింది అది పోగొట్టుకున్నాడు ఆ నాలుగో వర్షంలో అదే చెప్తాడు అన్స్టేబుల్ యాజ్ వాటర్ అంటున్నాడు అన్స్టేబుల్ యాజ్ వాటర్ యాపకపు గురించి మాట్లాడతాడు నీళ్ల చంచలుడు నీళ్ల చంచలుడు చంచలుడు అంటే నిర్మలం లేని నీళ్లు అని అర్థం చంచలుడంటే అటు ఇటు పరిగెత్తితే టైప్ అన్నట్టు స్థిమితం లేని వాడు అన్నట్టు నీల చంచలుడు. చంచల అన్స్టేబుల్ ఐజ్ వాటర్ అని ఉంది ఇంగ్లీష్ లో దాని తర్వాత రెండో వాడు సిమియోను సిమియోను అంటే వినండి అని అర్థం లేక వినిపించడం వినడము అని కూడా అర్థం కాబట్టి ఈయన కుమారుడు ఈయన స్వరం వినండి ఇవన్నీ చేయండి ఆత్మీయ చిహ్నాలు ఎప్పుడో దాచిపెట్టింది దేవుడు ఆది ఖండంలో ఏ డిక్షనరీ లాగా ఏ పుస్తకాలు కనిపించావు ఏ కామెంటరీస్ లాగా ఏ యూట్యూబ్ రికార్డింగ్ లాగా కనిపించావు కేవలం మీకు కనిపిస్తుంది మీరు రూబేన్ అంటే ఇదిగో నా కుమారుడు సిమియోన్ అంటే వినండి ఈయన సరే కదా తర్వాత లేవి లేవి అంటే అంటు కట్టబడ్డవాడు లేక అటాచ్మెంట్ అని ఉంది ఇంగ్లీష్ లో జేమ్ షాంగ్ నెంబర్ చూసాను నేను ఇప్పుడు జేమ్షాంగ్ నెంబర్స్ చూస్తున్నాను అటాచ్డ్ అని హెచ్ కాబట్టి ఈయన నా కుమారుడు వినండి ఈయన హత్తుకొనుడు అది కరెక్ట్ లేవి అంటే హత్తుకొనడు హత్తుకొనేను అనర్థం యాకబు అటువంటి ఆత్మీయమైన విధానంతో ప్రవచించడం లేదు మనకు తెలియదు కానీ మన కాలానికి మటుకు ఇవన్నీ రీతిగా ఉన్నాయి ఈయన ప్రియ కుమరుడు ఇదివారుమారుడు ఈయన స్వరం వినండి సిమ్ వినైస్ వినండి లేవి అంటే హత్తుకోనడి ఆయనని ఆయన స్వీకరించండి అన్న విషయాన్ని దాని తర్వాత నాలుగో వాడు అంటే హెచ్ లో సెలబ్రేటెడ్ అనుంది అంటే పండగ చేసుకోవడం అనర్థం కాబట్టి ఆయన హత్తుకున్న వాడే ఆయన పండుగలో ఉన్నవాడు అనర్థం యూధ అంటే కాబట్టి నువ్వు ఎక్కడ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నావు ఏసు ప్రభులోనే అన్న విషయం కాబట్టి ఇంకో రీతిగా చెప్పాలంటే యూధా అంటే ఘనపరచబడ్డవాడు అని కూడా అర్థం కాబట్టి మనము ఇక్కడ సెలబ్రేషన్స్ చేస్తున్నాం ప్రభుని సెలబ్రేట్ చేస్తున్నాం ప్రభుని గనపరుస్తున్నాం సెలబ్రేషన్స్ అంటే ప్రభుని ఘనపరచడం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు తొమ్మిదవ వచనంలో మటుకు యూధా ఈజ్ అ లయన్స్ వెల్ప్ అని ఉంది వెల్ప్ తెలుసా వెల్ప్ సింహపు పిల్ల అని కూడా అర్థం కాబట్టి ఆయనని హత్తుకున్నవాడు ఆయనను మహిమపరిచిన వాడు లేక ప్రేజ్ హీజ్ బ్రదర్ షాల్ ప్రైజ్ హీ మనం ఇంగ్లీష్ లో ఎనిమిదవ వచనంలో వాడు ఎందుకు మనమైన ఆయన సింహం కాబట్టి మనం సింహాబు పిల్లలం మనం సింహాబు పిల్లలు ఆకలిగా ఉన్నప్పుడు ఆయన తగ్గ చేసినప్పుడు ఆయన వాటికి ఆహారం తగిన సమయంలో ఇచ్చిందనే వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటున్న మీరు వచ్చి అంటే సెలబ్రేషన్స్ సెలబ్రేటెడ్ ఇంకా మహిమపరచబడడం కాబట్టి ఆయనని హత్తుకున్నాము ఆయనను మహిమపరుస్తున్నాం జబులూను అంటే నివాస స్థలం హ్యాబిటేషన్ నువ్వు ఆయనను హత్తుకొని ఆయన పిల్లలాగా లేక సింహపు పిల్లలాగా ఉంటాయి సింహం ఎక్కడ సింహపు పిల్లలు అక్కడే ఉంటాయి కాబట్టి జబులూను అంటే హ్యాబిటేషన్ హ్యాబిటేషన్ అంటే నివాస స్థలం మన ప్రభుే నివాస మన నివాస స్థలం ఏ పరలోకం మనమే పర్లోక రాజ్యం కాబట్టి మనమే ఆయన నివాస స్థలం అంటే ఎస్ లో హీ విల్ బ్రింగ్ అ రివార్డ్ అంటే ఆయన కొరకు ఆయనతో పాటు నివసించిన వారి కొరకు ఆయన బహుమానాలు తీసుకుని వస్తున్నట్టు చూడండి ఎంత బాగా రహస్యాలను దేవుడు దాచిపెట్టి విసా కారు అంటే హీ విల్ బ్రింగ్ అ రివార్డ్ మన ప్రభు తన బిడ్డలకి బహుమానాలు తీసుకుని వస్తున్నాడు అది నా మనకు తెలుసు ప్రతి ఒక్కరికి బహుమానాలు పంచుతాడు అలా నమ్మకమైన మంచి దాసడా అని చెప్పి ప్రతి ఒక్కరికి బహుమానాలు పంచుతాడు అందరి తలల మీద కిరీటాలు పెడతాడు అన్న విషయాన్ని తర్వాత దాను అంటే న్యాయవాది బహుమానాలు పొందుకున్న చివరికి మనం తీర్పు తీర్చబోతున్నాం ఈ లోకస్తులకు కదా దాను అంటే న్యాయవాది లేక జడ్జ్ అని ఉంది ఇట్లో హెచ్ వన్ హెచ్ వన్ సారీ దాని రూట్ వచ్చి హెచ్ వన్ డబుల్ సిక్స్ ట్రిపుల్ అంటే న్యాయవాది అని ఉంది షల్ జడ్జ్ హీస్ పీపుల్ దాను తన ప్రజలను ప్రజలకు న్యాయం మనం అదే చూస్తాం దాని వంశ సంస్థను న్యాయవాది కదా కాబట్టి అతను న్యాయవాదిలాగా ఉండి ఇసిన విడిపించినట్లు మనం చూస్తాం పదహారవ వర్షంలో అదే చెప్తున్నాడు దాను ఇస్రాయల్ గోత్రికలో వరలే తన ప్రజలకు న్యాయం తీర్చను తన ప్రజలకు న్యాయం తీర్చను కాబట్టి న్యాయం తీర్చేవాడు అన్న విషయం ఇవన్నీ ఏ స్ప్రోకే సాదృశ్యం ఓ రైతుగా ఇప్పుడు మనకి మన జీవితాలకి సాదృశంగా ఉన్నాయి కానీ ఇవరి కాలంకి వచ్చినప్పటికీ పదివచనంలో దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాము గాను ఉండను కాబట్టి చూడండి దేవుని బిడ్డలు ఎట్లా తయారైందనేది ఈ విషయంలో జ్ఞానం చేయబడుతుంది దీనిలో బహు ఆశ్చర్యకరమైన ప్రవచనాలు అవి మనం అంత డీటెయిల్ గా ఇప్పుడైతే చూడలేం కానీ ఒక రోజు దేవుని రిలీజ్ ఉంటే మనకి వాటిని చూస్తూ ఉంటాం మనం గాదు అంటే ఆదికాండం నలభై తొమ్మిది ఆదాయం పంతొమ్మిది గాదు అంటే ఆ వంశంలో ఒక ప్రవక్త కూడా మనం చూస్తాం కాదు వంశం వంశస్ నుంచి కాదు అంటే హెచ్ వన్ ఫోర్ సిక్స్ ఫోర్ ఫోర్ హెచ్ వన్ ఫోర్ వన్ త్రీ టు క్రౌడ్ అపాన్ అంటే అందరూ గుమిగూడడం అని అర్థం ఆయన సంధిలో గుమిగూడము ఆయన చెప్పిన మాటని విని దాని ప్రకారంగా పోయి ఈ లోకంలో మనం అటాక్ చేయాలన్న విషయాన్ని ఇన్వేడ్ చేయాలని పదం అటాక్ ఇన్వేడ్ కాబట్టి ఈ సత్యాలను అన్నిటినీ గ్రహించిన నీవు నువ్వు తీర్పులాగా న్యాయవాదిలాగా ఉన్నవి లోకంలో దాని తర్వాత అందరికి న్యాయం చేకూర్చాలి నువ్వు ఎక్కడెక్కడ అబద్ధాలు చెప్పకుండా మోసాలు చేయకుండా ఎవరి పక్షంగా తీర్చుకోకుండా ఏ అంటే ఏ నే అంటే నే అనేది మనం మత్స్య తర్వాత ఐదోది నెలలు చూస్తాం అవునంటే అవును కాదంటే కాదనలా గానీ ఈ రెండు లేకుండా ఇంకా వేరేది ఏదైనా ఈ నోటి నుంచి అది దృష్టి నుంచి దేవుడు మన ప్రాభు కాబట్టి మనం ఎప్పుడైనా కాని ఒక బ్రదర్ కి ఇంకో బ్రదర్కి నోనకి వీల్లేదు నువ్వు ఒకటే స్టాండ్ తీసుకోవాలన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు కాబట్టి ఒక బ్రదర్ తో బ్రదర్ మీరు మంచి వాళ్ళు బ్రదర్ అని చెప్పి ఇంకొకరి దగ్గర పోయి ఆ బ్రదర్ ఇట్లాంటి వాడి బ్రదర్ అని చెప్తే నువ్వు సైతాను మంచివా అన్నట్టు సైతాను పక్షాన్ని నిలబడ్డావన్నట్టు మనం ఒకటే స్టాండ్ తీసుకోవాలి ముఖ్యంగా ఆఫీస్ లో అక్కడ సాక్ష్యం ఉంటది కాబట్టి కాదు అంటే భూమి కూడడం సమకూడడం అన్న విషయాన్ని ఎందుకంటే యుద్ధానికి ఈ లోకంలో మనం యుద్ధంలో ఉన్నామన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది దాని తర్వాత అషేరు మనకు తెలుసు కదా యేసుప్రభు తల్లి మరియా ఎట్ ఎట్లా కలిసిపోతా ఉంటాయో ఇవన్నీ గోత్రాలు కాబట్టి అషేరు అంటే ఆ పాలు పంచుకొనివ్వడం అని అర్థం ఆ దాని తర్వాత మ్యూజికల్ రికార్డ్ ఇంపార్టెంట్ స్ట్రింగ్స్ ఇది మన వాయిద్యము అని కూడా ఒక అర్థం ఉంది దీనికి వాయిద్యం అందరం ఒక రోజు ఆయన సన్నిధిలో ఆయనని స్థుతిస్తూ వాయిద్యాలు వాయిస్తూ ఆయనని మహిమ పరుస్తామని చివరికి ఈ సత్యాన్ని జ్ఞాపం చేసింది ఈ పదం అషేరు అంటే పాలు పొందడం పరుగు రాజ్యంలో ఆయన సన్నిధులు పాలు పొందడం దాని ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ లాగా మనం ఆయనని మహిమ పరచడం అన్న విషయాన్ని అషేరు జ్ఞాపకం చేసింది చివరిగా నష్టాలి అంటే పెనుగులాడిన వాడు అని అర్థం పెనుగులాడడం ముగించుకుంటున్నాం మనం కాబట్టి నష్టాలి అంటే పెనుగులాడిన పెనుగులాడడం అని అర్థం జేమ్స్ రాంగ్ నంబర్స్ హెచ్ ఫైవ్ త్రీ టూ వన్ దాని హెచ్ డబల్ సిక్స్ వన్ సెవెన్ లో ఉంది ఇంకో నఫ్తాలి అంటే ఆడు జింక అని కూడా అర్థం ఉంది హెచ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ లో ఆ నఫ్తాలి ఒక ఆడు జింక వాలే ఇంకో దింకేమో అంటే ఆడు జింక పరిగెత్తుతా ఉంది ఎట్టుబడితేట్టు అన్న విషయానికి జ్ఞాకం చేసింది దాని తర్వాత హెచ్ లో పెనుగులాడడం కాబట్టి ఆ దేవదూర్లతో పెనుగులు కాబట్టి చివరి కుమారుడు రెండు గోళ్ళు ఆడటం విషయాన్ని మన సేవ విధానాలు కూడా దానికి సంబంధించింది ఒక ప్రతి విషయం వస్తే రెండు గోళ్ళు ఆడట అంటే రెస్లింగ్ అంటాం ఫైటింగ్ అంటాం ఈ ప్రతి పదానికి ఒక ఆత్మీయ చిహ్నాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం అయితే పట్టణ గ్రంథంకి వచ్చినప్పటికీ ఈ గోత్రాలన్నీ తారుమారైనట్లు నేను చూపించిన ఏడవ అధ్యాయంలో కాబట్టి ఈ అధ్యాయం వచ్చేటప్పటికి పట్టణ గ్రంథంలో మనం చూసింది ఏంటంటే మొదటిదిగా ఆ దానికి మధ్యలో అంటే మూడు భాగాలు కదా మూడు సార్లు గోత్రాలు తారుమారైనట్లు నేను చూపించిన పైన వారం మొదటిది ఆదిఖండం నలభై తొమ్మిదో అధ్యాయంలో వీరు అంత్యకాలంలో ఎట్లుంటారనేది చూపించింది దాని తర్వాత ఎహెచ్కెల్ గ్రంథం నలభై ఎనిమిది మనం చేస్తున్నాం తాను మొదటి వాడైనా అక్కడ దాని తర్వాత అషేరు రెండవ వాడు నస్తారి మూడవ వాడు వీళ్ళకి కింద ఉండేటోళ్ళు పైకొచ్చారు మనషే యోసపు కుమార్ ఒక భాగం అనుగ్రహించి వాక్యం దాని తర్వాత ఎబ్రాహిం దాని తర్వాత రూబేను ఐదవ మొదటి స్థానం నుంచి ఆరవ స్థానానికి పడిపోయింది ఏసల్ గంధంకు వచ్చినప్పటికీ నాలుగవ స్థానంలో ఉన్న యూద ఏడవ స్థానానికి పడిపోయి దాని తర్వాత మూడవ స్థానంలోన్న లేవి ఎనిమిదవ స్థానంలో పడిపోయి రెండవ స్థానంలో ఉన్న సిమియో తొమ్మిదవ స్థానంలో పడిపోయి ఐదవ స్థానంలో ఉన్న ఇసాకారు పదవ స్థానంలో పడిపోయి ఆరవ స్థానంలో ఉన్న జబులూను పదకొండవ స్థానంలో పడిపోయిండు తిరుపతిగా ఏడవ స్థానం ఉన్న గాదు పన్నెండవ స్థానంలో పడిపోయి ఏసల్ గంధంకు వచ్చినప్పటికీ కానీ అవన్నీ ప్రాణం గందని వచ్చినప్పటికీ మొత్తం రివర్స్ అయిపోయినాయి ఏడవ స్థానం అంటే ఏడు అంటే సమాప్తం కదా కాబట్టి యూధ గోత్రం ఏడవ ఏడవ వాడు అనేది మనకు తెలిసి ఏ స్ప్రో వాడు ఎందుకంటే సమర స్త్రీత మాట్లాడటప్పుడు అమ్మ నీకు ఇప్పుడున్నవాడు ఆరో వాడు అన్నాడు అంటే అతను నీ భర్త కాదు నువ్వు నిజంగానే చెప్తావు ఇంతకుముందు ఐదు మంది భర్తలు ఉండేది కానీ ఇప్పుడున్నవాడు ఆరో వాడు వాడు భర్త కాదని కూడా చెప్పేసిండు స్ట్రైట్ గానే అప్పుడు ఆయన గుండె కదా కాబట్టి ఆయన జ్ఞాపకం చేసింది ఆరో వాడు దొంగ ఆరు అనేది ఎప్పుడు సైతానికి సాదృశం ఆరోనా ఆరోనాడున కదా దేవుడు మనిషిని సృష్టించింది నిర్మించింది కాబట్టి ఆరు అంటే శారీరకమైన జీవితం ఏడు అంటే పరిశుద్ధమైన జీవితం సమాప్తమైనది ఏడు తర్వాత నూతన జీవం కొత్త జీవం పర్లోక జీవం పర్లోకపు రాజ్యము అనుభవం అది మొదటిది కాబట్టి ఏడు నుంచి బయటకు వచ్చేది మొదటి దినం లేక సోమవారం అంటాం కదా ఏడు ఆదివారం ఏడవ దినం అయితే సోమవారం ఎనిమిదవది లేక మొదటిది మళ్ళా వారానికి మొదటిది అందుకే ప్రకమ ఏడవ దానికి వచ్చేపటికీ ఆయన మొదటి వాడు ఏంటి చూడండి యోధా గోత్రం ప్రోత్రం నుంచి వచ్చిన మన ప్రకటన కింద ఏడో అధ్యాయంలో చేసినప్పటికీ ఈ ఏడో వాడు మొదటి వాడు ఎంత అంటే కొత్త జన్మానుభవం యూద అంటే కొత్త జన్మానుభవం కాబట్టి ఫస్ట్ మనం ప్రతి విషయంలో ప్రకటన ఈ లక్ష నలభై మంది పునగణం ఏంటంటే ఫస్ట్ ప్రభుని అందే ఆయననే ఆయనలోనే మనం పండుగ చేసుకోవాలి ఈ లోకంలో ఏ పండుగ నేను చేయను నైన్టీ నుంచి నేను చేయలే పండుగను చేసేవాడిని తృణీకరించను అడ్డగించను ఇంకా ప్రకృతి సహజంగానే ఉన్నారు సగం సత్యం సగం అబద్ధంగానే ఉన్నారు అని అనుకుంటారు అంతేగాని ఏదో ఒక నిజం వీళ్ళు సంపూర్ణంగా మారుతారు వాళ్ళని నేను కించపరచను వాక్యం చెప్తున్నప్పుడు కూడా కించపరచును ఎందుకంటే ఎంతకన్నా సంతోషంతో కేక్ తెచ్చి పెట్టుకున్నారు అన్ని చేసి అది నాకు బహు కష్టతరంగా ఉండే మూడు సిటీస్ మన వరంగల్ ట్రై సిటీస్ అంటాం మనకి హైదరాబాద్ గ్రీన్ సిటీస్ అంటాం హైదరాబాద్ సికింద్రాబాద్ ని వరంగల్ లో ట్రై సిటీస్ అంటారు మూడు సిటీస్ కలిస్తాయి అయితే ఒక చర్చ్ ట్రై సిటీస్ బ్యాప్టిస్ట్ చర్చ్ అనే వాళ్ళు పిలిచి ఒకరోజు నన్ను డిసెంబర్ క్రిస్మస్ పండగ ముందు పిలిపించి వాక్యం ప్రకటించాను అంత పెద్ద గుంపు అన్నట్టు అది మూడు రకాల సిటీస్ నుంచి వచ్చిన మనుషులు అక్కడ నేను ఇవన్నీ చూపిస్తున్నాను భవిష్యత్తులో ఏదైతే ఉండబోతుందనేసి అవన్నీ అయిపోయినాక క్రిస్మస్ పండుగ క్రిస్మస్ ట్రీ కి ప్రవచనం చూపించిన క్రిస్మస్ టార్స్ కి సంబంధించింది క్రిస్మస్ ఏమంటాం కేక్ సంబంధించి ఇవన్నీ చూపించింది అప్పుడే తీసుకొచ్చి పెట్టారు కేక్ వాక్యం అయిపోయినాక కూడా అన్ని చూపించినా కూడా వాళ్ళకి ఏది తీసుకొచ్చి పెట్టిన నాకు అప్పుడు అనిపించింది యువ దేవత ఏ రీతి గుడితనం కల్పించింది కేవలం ఇస్ పల్లెకే గురితనం కల్పించిందా శారీరకంగా ఉన్న ఆత్మలో ఇసాల్ పల్లెకూ కూడా కల్పిస్తుంది ఎందుకంటే ఆత్మలో ఉన్నవాడు శారీరకంగా దాన్ని దానిలో జీవిస్తున్నాడు కాబట్టి ఆత్మలు ఉన్నవాడు ఆత్మలో పరికోకం చెందితే వాళ్ళకి వాడు ఇంకా శారీరకంగానే ఉన్నాడు కాబట్టి వాడిని వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఏడవ వాడైన రూబే యూధ్ మొదటి కాబట్టి మనము మన జీవితంలో మొదటి స్థానము ప్రభుకే ఇవ్వాల సెలబ్రేషన్ అంటే అదే పొద్దున్న లేస్తే యేసులోకి ప్రధానత నీ ఉద్దేశంలో కూడా ఆయనకే ప్రధానత ఇవ్వాలి ఏమి చేయాలన్నా ఫస్ట్ ఆయన నామం చేయాలా ఆ సీక్రెట్ నీకు అర్థం కలిగదు వచ్చి నువ్వు కిచెన్లోకి కిచెన్ స్టవ్ అని చెయ్యకముందు వాళ్ళు పూజలు తీసుకుంటారు చూడండి వాళ్ళకుంది తెలివి కాబట్టి వాళ్ళు ఏ పని చేసినా ఫస్ట్ పూజ చేయరు దీపం వెలిగించిందే చేయరు కాబట్టి మనం ప్రతి దాంట్లో యేసు ఫస్ట్ స్థానం ఇవ్వాలా నేను రోజు కూడా క్లాస్ కి పోకపోవడం ఆఫీస్ లైక్ మీటింగ్స్ కి ముందు పోక ముందు ఆఫీస్ లో అడుగు పెట్టక ముందుకుంటారు ఆఫీస్ అడుగు పెట్టకము ఏ సుక్ర స్థానం ఇస్తానని ఫలానికి సమాధానం కలుగును దాకా వివరాలు ఉంటాయి అన్నిటి బంధించుకుంటా పోతాను నాకు ప్రాబ్లమ్స్ ఉంటాయి నేను నువ్వు నితిరేకించిన ఎవరి గురించి వ్యసనపడాలి అసహించుకోండి కాబట్టి ప్రకటన ఏడాది కష్టపడికి ఈ గోత్రాలన్నీ తారుమారైపోయినాయి మరియు రెండు గోత్రాలు మాయమైనట్టు నేను మీకు చూపించినా కదా చెప్పగలరా ఎఫ్రాయిం గోత్రం మాయమైపోతుంది దాని గోత్రము ఎఫ్రాయిం గోత్రము ఉండవన్నట్టు ఎందుకంటే ఎఫ్రాయిలు బహు కఠినంగా జీవించినట్లు వాళ్ళు వ్యభిచార వ్యభిచారంలో జీవించిన వాళ్ళు కదా ఆ స్త్రీ గురించి నేను ఒకరోజు చూపించిన లాక్డౌన్ లో రీసెంట్లీ ఆ ఎఫ్రాహి ఒక మన యూదా గోత్రంలో నుంచి ఒకడు తన ఆ భార్యను తెచ్చుకుంటాడు భార్య గానీ భార్య గాని భార్య అయ్యం మనం తెలుగులో ఆమె తెచ్చుకున్నప్పుడు ఇరుషిలింకి పోదాము మందిరానికి ఆమె ఇంట పెట్టుకుని పోతున్నాడు కూడా పోతే భార్యను పెట్టుకుని పోతడా మన తెలంగాణ భాష కఠినంగా ఉంటది కానీ ఆ వేరే ఒక స్త్రీని ఎట్లా తీసుకెళ్తా ఒక ఆ పోతున్నాడు యూద గోత్రికుడు అప్పుడు ఒక రాత్రి చీకటి అయిపోతే ఒకరింట్లో బస చేస్తున్నాడు అప్పుడు తొంటరి వాళ్ళైన ఎఫ్రాహిలు వచ్చి బహుభయంకరంగా అమ్మాయిని చిత్ర చేసి భయంకరంగా జీవించినట్టు అనిపిస్తుంది దాని తర్వాత యూద గురి కూడా ఆయనని ఆమె ఉదయం ఏనా కలియకపోతే చనిపోయింది అనేసి ముక్కలు ముక్కలు పోసి పన్నెండు ముక్కలు పంపిస్తారు నాలుగు ముక్కలు పంపిస్తారు పన్నెండు ముక్కలు అంత భయంకరంగా జీవించారు వీళ్ళు ఈ సైబుల్ ఎందుకు చూపిస్తుంది ఇవన్నీ అన్యులు వాటిని చూసి చూడు మీ బైబుల్ తప్పుడు నేను కాదు బైబుల్ ఏం చెప్తుంది గతంలో మనుషులు ఎంత భయంకరంగా జీవించారో మీరు అట్లా జీవించదు అని ఈ రోజు యూట్యూబ్ లో మీకు తెలుసా సోషల్ మీడియా యూట్యూబ్ లో బహు భయంకరమైన నడుస్తున్నాయి క్రిస్టియన్స్ హిందూస్ హిందూ దేవతలు ఎంత అన్యాయంగా ఉన్నారనేసి క్రిస్టియన్స్ రికార్డింగ్స్ పెడుతున్నారు పోలీసులు అరెస్ట్ చేశారు అని జాన్సర్ ఉంది అన్న పేరు రెండు రోజులు అరెస్ట్ చేసి కాబట్టి మతం పరమైన జీవితం గురించి వ్యతిరేకంగా మనం ఎప్పుడు మాట్లాడద్దు ముఖ్యంగా ఎందుకంటే ఆధారాలు సమకూర్చే కాలం ఇది ఇంటర్నెట్ ఆధారాలు మీ యూట్యూబ్ ఛానల్ ఆధారం నిన్న కోట్లు లాగడానికి అర్థం అందుకే యూట్యూబ్ లాగా మీరు యూట్యూబ్ రేడియో రికార్డింగ్స్ ఏం పెట్టుకున్నా ఇతర మతాల గురించి వ్యతిరేకంగా మాట్లాడకండి ఓన్లీ ఈశ్వరు ప్రేమ గురించి ప్రకటించండి ఎందుకంటే ఆయన ప్రేమని మనుషులను మారుస్తుంది ఇంకా వేరే మార్గమే లేదు అది జ్ఞాపకం చేసుకోండి మీరు కాబట్టి ఈ విషయాన్ని మరోసారి తిరిగి మీ జ్ఞాపకం చేస్తున్నా ఈ సహించరాని కాలంలో మనం ఉంటున్నాము మనుషులు నచ్చుకుండే కాలం నువ్వు వారి దేవతల గురించి వ్యతిరేకంగా మాట్లాడి ఎట్టి పరిస్థితులు వారి ఆత్మలను నువ్వు ప్రపంచంగా నడిపించలేవు అసాధ్యం అది రాంగ్ అప్రోచ్ క్రిస్టియానిటీలో అవును బ్రదర్ వాడు మన దేవుని గురించి మన బైబుల్ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కదా అని ఆ మాట్లాడుకొని వాడికి స్వేచ్ఛ ఉంది ఇది ఇది కాలం కాలం ఈ స్వేచ్ఛ ఉంది అందరి వాడు మాట్లాడుకో మీ దగ్గరకు వచ్చి వాడు ఏదో ఇంటర్నెట్ లో వాగుకుంటున్నాడు వాగుకొని నేను రెచ్చగొట్టడానికి వాగుతున్నాడు నేను నీ నువ్వేం వానికి వ్యతిరేకంగా నువ్వు పోయి ఇంటర్నెట్ లో లో పెట్టుకుంటూ వాళ్ళ మెజారిటీ వాళ్ళు సైతాన్ రాజ్యం ఇది లోకం వాడి కంట్రోల్లో ఉంది ప్రతి దేశానికి ఒక వాడు వాడి అధిపతి ఉన్నాడు సైతాన్ అధిపతులు వాని కింద ఉండే కమాండోస్ తామంత రాజులు సైతాన్ రాజులు వాళ్ళందరూ కంట్రోల్ తీసుకున్నారు దేశాలన్నీ వాడి దేశంలో నువ్వు నివసిస్తూ వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాడిని ప్రాద కష్టం కదా కాబట్టి ఈ గోత్రాలైనట్లు మనం చూస్తున్నాం కానీ ఆత్మీయ ఎందుకంటే ఇవి ప్రకృతి సహజంగా ఉండే విషాల్ బదులు కాదు వాటికి ఆత్మీయమైన సత్యాలు ఉన్నాయి లక్ష నలభై నాలుగు వేల మంది ఆ రీతిగా ఉంటారు అన్న విషయాన్ని ఆత్మీయ సత్యాలు మనకి జ్ఞాపకం చేసి కాబట్టి మొదటిగా యూద గోత్రం యూధ గోత్రం ఏడు నుంచి మొదటి స్థానానికి ఎదిగింది ఏడు తర్వాత వచ్చేది ఎనిమిదవ ఎనిమిది అంటే నూతన జన్మానుభవం ఏడు అంటే సమాప్తం అయిపోయింది కొత్త జన్మానుభవం ఎనిమిదవది కాబట్టి యూధ ఏడు నుంచి ఎనిమిదవ స్థితికి ఎదిగింది కానీ ఈ రోజు ఎనిమిదవ స్థితి నుంచి పడిపోయింది క్రైస్తవ జీవితం నేను ఎప్పుడన్నా ప్రవేశం మీకు చూపిస్తాను ఆయనలో విశ్రాంతిని కలిగి జీవించాల్సింది పోయి ఆ విశ్రాంతికి వెళ్ళి బయటికి వచ్చేసిన జీవితం క్రైస్తవ జీవితం ఈరోజు అది చూపిస్తే చూపించాను ఇప్పుడు మాటికి ఇది ముగించుకుంటాం కాబట్టి ప్రతి గోత్రం నుంచి పన్నెండు మందిని దేవుడు ముద్రించుకున్నాడు అన్న మనం చూపించినాం సీలింగ్ ఆఫ్ ద సెయిన్స్ అనే బోధయ్య ప్రతి గోత్రం అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఉదాహరణకి యూదా గోత్రం అంటే అర్థం ఏంటంటే ప్రభుకి ప్రాధాన్యత ఇచ్చి ప్రతి దాంట్లో ప్రభుకే ప్రాధాన్యత ఇచ్చి ప్రభుని మహిమపరుస్తూ ప్రభునే స్థుతిస్తూ ప్రభు కొరకు జీవించిన గుంపు అన్నట్టు ఈ లక్ష నలభై నాలుగు వేల మంది అదే రీతిగా ఆ రూబేను ఇప్పుడు అర్థం చేసుకోండి ప్రభుని మహిమపరిచే యూదా అంటే వారు రూబేను అంటే ఇదిగో కుమారుడు యేసు ప్రభుని ప్రకటించిన వారు లక్ష మంది ప్రభుని మహిమపరుస్తూ రూబేను అంటే ఇదిగో కుమరుడు అని ప్రభుని అనేట్లకు చూపించిన వాళ్ళు వీరు కాబట్టి ప్రభుని మహిమపరిచేవాడు ప్రభుని చూపించేవాడు తర్వాత గాదు చూడండి వాళ్ళ గుణగానాలు ఎట్లా మారుతున్నాయి ప్రభుకి ప్రాధాన్యత ఇవ్వాలా ప్రతి ప్రభుని అనేట్ల చూపించాలా దాని తర్వాత చూడండి సమకూర్చాలా లేక భూమిగూడాలా ఆయన సన్నిధిలో ప్రతి ఆయనతో పాటు వివసించడం నేర్చుకోవాలా మన అందరము ఆయన సన్నిధి గాదు అంటే అదే అర్థం దాని తర్వాత అటాక్ చేయాలా సైతాను శక్తుల మీద చీకటి శక్తుల మీద నువ్వు అటాక్ చేయాలా వాడు వైరసస్ పంపిస్తుంటే నువ్వు అటాక్ చేయాలా వాడు వ్యాక్సిన్స్ పంపిస్తుంటే నువ్వు అటాక్ చేయాలా వాడి వాడి క్రియలు నువ్వు నాశనం చేయాలా ఏ చీకటి శక్తులని నాశనం చేయడానికి ఐ హాయ్ ది వర్క్స్ ఆఫ్ ద డార్క్నెస్ అంటాడు నేను చీకటి శక్తులని నాశనం చేయడానికి మనం అటాక్ చేసి వాటిని జయించిన మనం సక్సెస్ఫుల్ గానే ఉన్నాం పోయిన సంవత్సరం నుంచి రోజు ఈ వైరస్ అటాక్ కానికుండా మనం ప్రేర్ చేసినాం వైరస్ దేవుని బ్రేక్ ప్రార్థన చేసినాం వైరస్ పట్టిన వాళ్ళని బయటకు లాక్కొని వచ్చినాం ఒక్కరిని తప్ప అందరినీ మనం పోక్కరిని కూడా విడిచిపెట్టలే ఆల్మోస్ట్ మరణం రుచి చూసిన వాళ్ళని కూడా బయటకు లాక్కొని వచ్చినాం మనం మనకి ఇచ్చేది దేవుడు మన అటాక్ అట్లా ఉంటుంది అన్నట్టు తెలుసు అందుకే మనల్ని మనల్ని ఆపని కూడా ప్రయత్నించడానికి మనం ఎక్కువ ప్రార్థనలు ఉంటాం ఎంత ప్రార్థనలు ఉంటే నువ్వు అంతా కాపాడబడతావు అన్న విషయాన్ని జ్ఞాపం కాబట్టి ప్రభుని ప్రభుకి ప్రాధాన్యత ఇచ్చి నూతన జన్మ అనుభవం ఉన్న వాళ్లే యోధా గౌత్రికలు అనేది ప్రకటన గ్రంథం ఏయడం వల్ల ఏమో ఐదో జ్ఞాపకం చేసింది యువధ అంటే కొత్త జన్మ అనుభవం కలిగిన వాళ్ళు తర్వాత ప్రభుకి ప్రతి దాంట్లో ప్రాధాన్యత ఇచ్చేయని మహిమపరిచే వాళ్ళు తర్వాత రూబేను అంటే ప్రభుని చూపించే వాళ్ళు దాని గాదు అంటే తమకు ఆయన సన్నిధిలో నివసించే వాళ్ళు దాని చీకటి శక్తుల మీద వ్యతిరేకంగా లేచేవాళ్ళు దృష్టిలకు దోషులకు వ్యతిరేకంగా నిలబడే వాళ్ళు ఏ పక్షంగా గాదులు వాళ్ళు దాని అషేరు అషేరు గోత్రం అషేరు అంటే ఇంకొక జేమ్షా నెంబర్స్ ఇది మనం హెబ్రి భాష తీసుకున్నాం యాక్చువల్ గా నూతన నిబంధన ఇది జీ ఉంటుంది కదా గ్రీక్ భాషలో చూడాల్సింది మనం ఇక్కడ అషేర్ అంటే జీలో ఏముందంటే అషేర్ అంటే ఇంగ్లీష్ మన హెబ్రి హెబ్రి భాష తీసుకెళ్తుంది వాపస్ తిరిగా హెచ్ ఎయిట్ థర్టీ అంటే ఎయిట్ థర్టీ లో ఏమి అని చెప్తుంది సంతోషం కాబట్టి ఇందాక ప్రజలు చెప్తే మేము ప్రాంతం వయసు వార్త ప్రకటిస్తున్నాం ఎక్కడైనా ఆనందం ఉండనే నుంచి ఇక్కడ శక్తి అటాక్ చేస్తావు కాదు ఇల్లాగా చీకటి శక్తులు పారిపోతుంటే కిషులొచ్చి ప్రవ్వా ఎన్నో దయ్యాలు పడిపోతున్నాయి ఎంతమంది రోజు స్వస్తాపరచబడతానంటే మీ సంతోషం పరలోక మంది పరిపూర్ణ మగలు దాకా అషయలు అంటే సంతోషం చూడండి అన్ని ఎట్లా మారిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు మీరు సీరియల్ గా పెట్టుకుంటే అర్థమవుతుంది అంటే నూతన జన్మ అనుభవము కృత జీవితము దాని ప్రభుకి ప్రాధాన్యత జీవితము దాని తర్వాత అంటే ప్రభుని ఇతరులకు చూపించే జీవితం ఇది వేదని కుమారుడు దూకపోపలు మోసుకొని దేవుని గౌర దాని తర్వాత చీకటి శక్తుల మీద అటాక్ గాదిలో కొనగలము దాని తర్వాత ప్రభుణులను ఆనందించాలని సేవలో ఆనందించడం నేర్చుకోవాలా సేవలో ఆనందం ఉండాలా ఎందుకు సేవ అనడం వీళ్ళు సేవలో ఆనందం ఉండాలా మనం ఎక్కడైనా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి ఎంతమంది రక్షణ కోసం ఉంటారు దయ్యాలు పడిపోతా ఉంటాయి మనుషులు స్వాస్థతలు కదా కాబట్టి దాని తర్వాత నఫ్తాలి జీ త్రీ గ్రీక్ భాష రాయబడింది కాబట్టి జి జేమ్ నంబర్స్ చూస్తున్నాం జేమ్ షాంగ్ గ్రీక్ పదాలు చూస్తాం ఎబ్రి పదాలు కూడా చూస్తూ ఉంటాం అయితే జీలో నఫ్తాలి అంటే జీ త్రీ ఫైవ్ జీరో ఎయిట్ ఉంది అక్కడ వాడు ఏమంటున్నాడు గో బ్యాక్ హెచ్ ఫైవ్ త్రీ టూ వన్ అంటుంది కాబట్టి హెచ్ అంటే హెబ్రి భాష హెజ్రి భాష ఫైవ్ త్రీ టూ వన్ పెనుగులాట అంతేనా నఫ్తాలి అంటే పెనుగులాటనే కదా ఇంకా అయితే నఫ్తాలి పాత నిబంధనల పుస్తకం నఫ్తాలి కొత్త నిబంధనకు వచ్చేప్పటికీ నఫ్తలిము అయింది పెనుగుల నఫ్తలిం కాబట్టి పెనుగులాడిన వారు అనే అర్థం కాబట్టి మనం ఈ లోపల పెళ్ళి ప్రభుత్వం ఆనందిస్తున్నాం గాదులాగా ఈ లోకంలో చీకటి చికెన్గా మనం పెనుగులు ఆడుతూనే ఉంటాం గొప్ప జనం ఏ రీతిగా ప్రభుత్వం నడిపించాలనేది పెనుగులాటకు సంబంధించిన విషయం దాని తర్వాత మనషే మనషే మనసే అయిపోతాడు ప్రత నిబంధనకు వచ్చే జీ మనిషే అది హెబ్రి భాషకి తీసుకెళ్లిపోతుంది ఏంటంటే హెచ్ ఫోర్ ఫైవ్ అంటే ఏంటంటే మర్చిపోవడానికి హారకుడు అంటే నీ శ్రమంతను మర్చిపోతావు అన్న విషయానికి వ్యాపం తన కుమారుడు పుట్టినప్పుడు నా శ్రమ అంతా ముగించింది అనేది సంతోషించింది కాబట్టి మనిషి అంటే మరిచిపోవడం లేక శ్రమ అంతా మర్చిపోతాం ఎప్పుడైతే ప్రభు సన్నిధికి మనము మన శ్రమ అంతా మర్చిపోతాం అందుకే ఈ పగనం కన్నా ఏడో చివరి భాగం చేయండి అది మీకు తిరిగి తర్వాత సిమియోను అంటే మనం చూసినాం ఇందాక సిమియోను అంటే జీన్సా నంబర్స్ లో జి ఫోర్ ఎయిట్ టూ సిక్స్ జి ఫోర్ అర్థం కదా హెచ్ ఎయిట్ హెచ్ ఎయిట్ జీరో అంటే వినేవాళ్ళు కాబట్టి మనం తరచుగా ప్రభు సన్నిధిలో ఉన్న వాళ్ళము ఆయన స్వరాన్ని వినాలా ఆయన చెప్పిన మాటలు గేకొని వాటి ప్రకారంగా జీవించాలా దాని తర్వాత హెచ్ త్రీ లో ఏదైతే ఉంది ఆయన్ని హత్తుకొని జీవించాలా చివరి వరకు మనం ఆయనను హత్తుకొని జీవించాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేయబో జరిగింది ఏడవ అధిక వచనంలో విసాకారు అంటే ఎవరు చెప్తారు ఆయన మనకు తన బహుమానం తీసుకొస్తున్నాడు రివార్డు మనం అందరం బహుమానాలు పొందుకోబోతున్నాం కాబట్టి ఆయననే హత్తుకొని ఉంటే గాని మనకి ఆ బహుమానం రాదు అన్న విషయాన్ని ఇసాకారు జ్ఞాపకం చేస్తున్నాడు జబిలోను జబిలీ టూ జీరో లో ఏముండదంటే ఆయన నివాస స్థలం చివరికి ఆయన రివార్డు ఆయన బహుమానం తీసుకొస్తుండడు ఆయన నివాస స్థలా మనకి శాశ్వతంగా ఇవ్వబోతున్నాడు వాడవాడని స్వాస్థ్యం అని మనం చూస్తాం కదా తర్వాత జోసేపు హెచ్ హెచ్ త్రీ వన్ ఫ్రూట్ఫుల్ ఫలించుకోమను ఇక్కడ లెటిమ్ యాడ్ అని ఉంది ఇది నువ్వు బాగా నేర్చుకోవాలి లెటిమ్ యాడ్ చివరికి ఏంటంటే ఫ్రూట్ఫుల్ అంటే తెలుసు మీరు ట్రస్ట్ నుంచి అభివృద్ధి పొంది విస్తరించడి భూమిని అంటే నీ సేవ దానికి సంబంధించి చివరికి నీ సేవ ఎట్లా అంటే లెటిం యాడ్ అంటే నువ్వు యాడ్ చేసుకుంటూ పోవాలా అనేక మంది నిష్యుల్ యాడ్ చేసుకుంటూ పోవాలా అది హెచ్ త్రీ టూ నువ్వు చేస్తేనే లక్ష నలభై ఉన్నట్టు లేకుంటే లేదు ఈ రోజు ఎందుకు క్రైస్తవ ఇవి లేవంటే వాడు సేవ ప్రకటించలేదు చేయలేడు సువార్త ప్రకటించలేడు శ్రమాను భరించలేడు వెనుగులాడలేడు అటాక్ చేయలేదు ఆయనను మహిమపరచలేదు ఆయనకి ప్రాధాన్యత ఇవ్వలేదు ప్రతి దాంట్లో వాడి జీవితంకే ప్రాధాన్యత ఇస్తారు ఏషావులాగా కాబట్టి ఆయనని మహిమపరచని వారు లాగా కనిపిస్తున్నారు మరి యువసేపు అంటే ఫలించింది కొమ్మ నువ్వు ఫలించాల కొమ్మ అది ఎంత దూరం విస్తరిస్తే అంతగా ఫలిస్తా ఉంటుంది లైక్ ట్రీ వి మస్ట్ ఆల్ గ్రో అండ్ బ్రాంచ్ అవుట్ అని చెప్తా ఉంటాను నేను సార్ తరచుగా స్టేజ్ మీద ఒక చెట్టు వల్లే మనము ఎదుగుతా ఉండాలా దాన్ని కొమ్మలు పెడతా ఉండాలా కొమ్మలు పెడుతున్న కొద్దీ నీకు ఫలం వస్తా ఉంటది కాబట్టి మన జీవన విధానం అరీతి ఉండాలా అనేది ఈ వాక్యం హెచ్చరిస్తుంది అన్నట్టు కాబట్టి చివరిదిగా బెన్యామీను అప్పుడు నువ్వు పరిస్థితి ఏమవుతుంది ఆయన కొరకు నువ్వు ఫలిస్తే యోసెకులాగా యాడ్ చేసుకుంటా పోతే శిష్యులన్నీ నువ్వు నీ జీవితం ఎట్లుంటది హెచ్ వన్ అంటే సన్ ఆఫ్ ద రైట్ హ్యాండ్ ఆయన కుడి పార్శ్వన కూర్చున్నాడు మనమందరం ఆయనతో పాటు కూర్చుంటాం చివరికి కాబట్టి లక్ష నలభై మంది తప్ప ఎవ్వరు కూడా గొర్రపిల్ల దగ్గరికి పోలేరు మందిరంలో చూస్తాం మనం పంతొమ్మిది కూడా చూపిస్తాం కట్లోకంలో ఉన్న ఆ యొక్క పరమ ఎరుశలేమో ఆ మందిరము ఎట్లా ఉంది ఫోర్ స్క్వేర్ అని ఉంది దాన్ని చచ్చలోకంగా ఉంది అని తెలుగులో చదువుతాం మనం ఫోర్ స్క్వేర్ అంటే ఎగ్జాక్ట్లీ ప్రతి మూల ఈక్వల్ గా ఉంది పర్ఫెక్ట్ అన్నట్టు అది ఇంకా ఫోర్ స్క్వేర్ అంటే పర్ఫెక్ట్ అన్నట్టు కాబట్టి సన్ ఆఫ్ మై రైట్ హ్యాండ్ సన్ ఆఫ్ ద రైట్ హ్యాండ్ అంటే పులి పార్శ్వను గుర్చి ఉన్నాడు మన ప్రాభు ఆయన ఆయన దగ్గర మనం ఉంటాం చివరికి హెచ్ వన్ వన్ చివరికి బెనియా మీన్ అంటే అది చివరికి వచ్చినాం కదా కాబట్టి ప్రకటన గ్రంథం ఏడు ఎనిమిది ఎనిమిదిలో చూస్తున్నాం మనం ఎనిమిది వర్షంలో చివరికి ఆయన కుడి ఉంటావు ఆయనతో పాటు సింహాసనం కూర్చుంటావు మన ప్రభుత్వం తండ్రి కుడి పాషను మనం ఆయన పక్షాన్ని కూర్చుంటున్నాం ఎందుకంటే క్రీస్తు పక్షం ఉన్న కదా క్రీస్తు సంబంధులు దళితుల పత్రికలు చూస్తాం మనం అధ్యాయంలో కాబట్టి అవన్నీ జరిగిన తర్వాతనే ప్రకటన గ్రంథము ఏడు తొమ్మిదిలో గొప్ప జనము అందరూ ఆయన సరిహద్ధికి వస్తున్నారు ఎట్లా వస్తున్నారు చూడండి ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిదవ తొమ్మిదవ వర్షంలో అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనంలో నుండి ప్రతి వంశంలో నుండి ప్రతి ప్రజలలో నుండి ఆయా భాషలో మాట్లాడే వాళ్ళుండో అంటే నాలుగు దిక్కుల ఇప్పుడు భూమి నలుగు దిక్కుల దూతలు వాయు మండలాన్ని పట్టుకున్నారు దాని తర్వాత వాళ్ళు వాళ్ళు ఈ లోకానికి శ్రమలు కల్పించిన తర్వాత అటు తర్వాత అంటే గొపజనం జనం ఏ రీతిగా శరమల గుండ పోతారనే విషయాన్ని తొమ్మిదవ వర్షానికి వ్యాఖ్యది దానికి ముందు దేవుడు చిన్న గుంపును ముద్రించుకుంటూ వారిని లక్ష నాలుగు నాలుగు అయితే నేను విన్న చాలా సంవత్సరాల క్రితం నుంచి వాక్యం క్యాథలిక్ మతస్థులు అంటారు అది మేము అంటారు ఇస్సల్ఫలు అంటారు అది మేము అంటారు యహోవ సాక్షులు అది మేము అంటారు ప్రతి అది మేము అంటారు కాబట్టి క్రైస్తవులే మనం అంటున్నాం మన గ్రూప్ లో మనమే నా వాగ్దానం నీదే నువ్వు స్వీకరిస్తే నీకెళ్తుంది లేకుంటే వాడికి వెళ్ళిపోతుంది ప్రభుని ధృవీకరించిన యహోవ సాక్షులు కూడా ఈ వాక్యానికి వచ్చినప్పటికీ అది నా గుంపు అంటున్నారు నువ్వు ప్రభుని ధృవీకరిస్తే ఉమ్మరుని స్వీకరించకపోతే తండ్రిని స్వీకరించలేదే మళ్ళీ నువ్వు ఎట్లయినావు మంది క్యాథలిక్ మతము ఫాల్స్ ప్రాఫిట్ అది వాళ్ళని ఫాల్స్ ప్రాఫెస్ అబద్ధ ప్రవచనాలు అది ప్రకృతి సహజంగా ఇసాల్ చేసము అంతే కలిసి లాగుంది నుంచి కూడా ఇవన్నీ లక్ష నలభై నాలుగు వేల మంది మేమని చెప్పుకుంటున్నారు యోగ్యత లేకున్నా ఆ గుణగణాలు లేకుండా ఇందాక చూసినా ఎన్నో గుణగణాలు వాళ్ళు అయ్యే గుణగణం లేకున్నా అవి మేమని చెప్పుకుంటున్నారు కానీ క్రైస్తవులు ఈ ప్రపంచంలో అవి మేమని చెప్పుకుంటున్నారు మనమే స్పెషల్ గా చెప్తున్నాం ఫస్ట్ టైం ఇంటర్నెట్ లో ఎక్కడ ఎవ్వరు చెప్పినట్టు విన చూడు కావాలంటే కాబట్టి ఈ ప్రత ఈ లోకం నాలుగు కోణాలు నాలుగు దూతాలకు సంబంధించిన విషయం మీకు చూస్తున్నాం నాలుగు కోణాల నుంచి మొదటిది ప్రతి జనము ప్రతి వంశం ప్రతి ప్రజ ప్రతి భాష ఈ నాలుగు కోణాలు అన్నట్టు కాబట్టి నాలుగు నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప జనం సింహరాశైన మా దేవునికి మా రక్షణకై స్తోతం అని మహాశబ్దంతో ఎలిగెత్తి చెప్పిరి దేవుతులందరినీ సింహాసనం చుట్టూ ప్రజలందరి చుట్టూను ఆ నాలుగు జీవుల చుట్టూను నిలబడి ఉండేరి వారి సింహాసన సాష్టంగా పడి ఆమె వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు వీళ్ళందరూ ఎట్లా ప్రభు సన్నిధికి వస్తారు తెలుసు వెంకట వాళ్ళు కనిపిస్తున్న పైనుంచి ఏం జరుగుతుందో గొప్ప జనం అందరూ ఎంత భయంకరమైన శ్రమలు ఉండబోయి రక్తపాతమై తిరివస్తున్నారు అనేది వాళ్ళు చూశారు కాబట్టి దేవుని మహంపరస్తారు ప్రభాన్ని విడిచిపెట్టింటే వీళ్ళందరినీ నరకం కెళ్ళిపెట్టలే యువేగంలోకి మా దేవునికి స్తోత్రము మహిమయు జ్ఞానమును కృతజ్ఞత స్థితి ఘనతయు శక్తియు బలము కలిగునిగాక అని చెప్పొచ్చు దేవునికి నమస్కారం చేసేది ఆమె అయితే వీళ్ళందరూ ఎవరు అనేది ఒక డౌట్ లాగా ఉంటుంది అన్నట్టు మనకు తెలుసు క్రైస్తవ జీవితంలో నాలుగు గుంపులని కానీ ఈరోజు మతపరమైన జీవితంలో ఎవరు తెలియదు కదా పదమూడు వర్షాలు అందుకే పెద్దలలో ఒకడు ఎవరు ఈ పెద్దలు చెప్పండి ఏ వాక్యం మీరు చూడరు ఎక్కడ కూడా చూడరు మీరుట్రీస్ వల్ల ఈ పెద్దలు ఎవరు ఆల్రెడీ ప్రభు సన్నిధిలో సింహాసుల మీద వాళ్ళు వీళ్ళందరూ ఎవరు చెప్పండి అటు తర్వాత సీల్ చేయబడ్డ వాళ్ళ తర్వాత పాత నిబంధన కాలంలో ఉన్న దేవుని బిడ్డలు సంపూర్ణంగా ఆయన కొరకు జీవించిన వాళ్ళు అంటే పాత నిబంధన కాలంలో కూడా లక్షా మంది వల్లే గుణగణాలు కలిగిన వారు వీళ్ళు అబ్రహాము ఇసాకు యాకోబు దావీదు ప్రవక్తలు వీళ్ళందరూ పెద్దలు కదా పెద్దల ఒకడు పిల్లని వర్షంలో ధరించుకున్న మీరెవరు ఎక్కడి నుండి వచ్చారా నేను నన్ను అడిగాను దేవతత్వం చెప్పొచ్చు మనిషి రావడం మీద ఆల్రెడీ మనుషులు అక్కడ ఉన్నారనేది చూపిస్తుంది కదా ఈ వార్క్యం వీళ్ళందరూ ఎక్కడి నుండి వచ్చారని నన్ను ఒక పాత నిబంధన కాలపు భక్తుడు వ్యూహాను భక్తుల దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు వీళ్ళందరూ యువన నీకు తెలియదా తెలుసు ఎందుకంటే మొదస్థా నుంచి అక్కడ చూస్తుంది ఈ ఏం జరుగుతుందో మనం క్రిందం ఘాటు మనం చూడలేకపోతున్నాం అందుకే నువ్వు ఆకాశవాసీవి కావాలా నీకు ప్రవచనాలు అర్థం కావాలంటే ఈ లోకంలో ఏం జరుగుతుందో చూడాలంటే నువ్వు ఆకాశవాసీవి ప్రతి దశలు ఆయన సన్నిధిలో ఉండాలా కండ్లు మూసుకుంటే నువ్వు అక్కడ సన్నిధిలో ఉండాలా ఆయన సన్నిధిలో ఉండాలా ప్రతి దశలో ఈ లోకంలో ఏం పని చేస్తున్నా ఆయన సన్నిధిలో ఉండాలా నీ ఆత్మ అక్కడ ఉండాలి ఇక్కడ ఉండదు అప్పుడు నీకు అవన్నీ అర్థమవుతుంటాయి ఎందుకంటే ఆ పెద్దలు అక్కడ ఏమేమి మాట్లాడుకుంటారు నీకు చూడండి నెక్స్ట్ ఏ మినిస్టర్ రావాలా ఏ ప్రై మినిస్టర్ రావాలా ఏ ప్రెసిడెంట్ రావాలో వాళ్ళు అక్కడ డిసైడ్ చేస్తున్నారు నువ్వు కింద ఉంటే నీకే నువ్వు న్యూస్ పేపర్ చూసుకుంటే టీవీ చూస్తుంటే నెక్స్ట్ ప్రైమిస్టర్ అర్థమైతే నీ కాదు నువ్వు ఆయన సరిపోయి వచ్చింటే వాళ్ళు చర్చిస్తుంటే అది నువ్వు వింటా గడ్ నీ తెలుసు నెక్స్ట్ ఎవరు ప్రైమిసర్ అవుతుంటు మరి అది మన సేవగానే కాదు మనకు అవసరం లేదు అటువంటి విషయాలు ఎవరు రాజు నేను మనకు కావాల్సింది ఏంటంటే గొప్ప జనాన్ని ఏతిగా బయట తీసుకుంటావాలి ఎందుకంటే ఆ పెద్దలో ఒక అడుగుతున్నాడు అందుకు నేను అయ్యా నీకెట్ అడగాతాడు ఇలాగ నాతో చెప్పాను వీరు మహాసిమరాల నుండి వచ్చిన వారు అదే సూచన ఎవరు వీళ్ళు వీళ్ళందరు ఎవరు బ్రదర్ చాలా తీటగా ఉంది పద్నాలుగు నాలుగు వర్షాలు వీళ్ళు మహాశ్రమల నుండి వచ్చిన వారు అయితే రాప్చర్ కల్టి బోధకులు ఏమంటారు తెలుసా వీళ్ళందరూ విడబడ్డవారు విడవబడి శ్రమల ఆయన కొరకు నిలబడ్డవారు పురుగానికి నమస్కారం చేయనివారు అని చెప్తారు రాప్చర్ కల్టి బోధకులు కానీ మనకు తెలుసు వీళ్ళందరూ మహాశ్రమల గుండా రాప్చర్ అంటే సంఘం ఎత్తబడతారు కదా ఇక్కడ ఎక్కడ లేదు ఈ చూపించాలి ఒకవేళ ర్యాప్చర్ అనే పదం ఉంటాం అంగం ఎత్తపడటం అంటే ఇక్కడే కావాలి ఎందుకంటే ఇదే సీ ఇది ఫైనల్ ఎండింగ్ సీన్ కాబట్టి దాని ఏం జరుగుతున్నది విశదీకరిస్తారు ఈ మహాశ్రమలు ఎట్లా ఉంటాయో ఎనిమిదవ అధ్యాయంలో చూపిస్తారు ఎనిమిదవ చాప్టర్ నుంచి వీళ్ళందరూ మహాశ్రమల నుండి వచ్చిన వారు ఎట్లా వచ్చినారు శ్రమలుగా కొట్టుకొని పోవాలి కదా జలప్రాలయం కొట్టుకపోయినట్లు కానీ వీళ్ళు ఏం చేశారు గొరపిల్ల రక్తంలో తమ వసాలను వదుర్కొన్నవారు అప్పుడు మహాశ్రమలలో గౌరవిల రక్తంలో అంటే అప్పుడు వారి జీవితాల ప్రభు సమర్పించుకున్నారు సంపూర్ణంగా అందువలన దే వారు దేవుడి సింహాసేట ఉండి రాత్రి బగలు ఆయన ఆలయంలో ఆయనను సేవించున్నారు సింహమాసిన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును వారికి ఇక ఆకలి అయినను దాహమైన ఉండదు అది చూపించకపోయిన వారం శ్రమల కాలంలో వీరికి బహుబులు ఆకలి ఉంటది దాహం ఉంటది అవి దొరకవు ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు ఇవి సర్పంపు తేళ్ళకు సంబంధించిన విషయాలు దేవి పేర్లగా సింహసాసనం మధ్యన మంది గురపి వారికి కాపరయ్యాయి జీవజనముల గుల ఎత్తులకు వారిని నడిపించింది దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్పకు బిందువు తుడిచివేయును ప్రతి బాష్పకు బిందువు తుడిచివేయును వాళ్ళందరూ ఏడుస్తూ అరుస్తూ ప్రాణాలుకుంటవారు కాబట్టి గొప్ప జనం అంతా ప్రభు సన్నిధికి వచ్చింది ఇప్పుడు చూడండి పద్నాలుగో వచనం మీరు గ్రహించాలా ఆ పెద్ద పెద్దలలో ఒకడు వ్యూహాన్ భక్తులతో మాట్లాడుతున్నాడు మీరందరు ఎవరు వీరెక్కడి వచ్చారో తెలుసా నీకు ఆయన ప్రశ్న ఏం అవసరం లేదు యాక్చువల్గా ఈ పెద్ద వ్యక్తి తెల్లని వస్త్రం ధరించుకున్నవాడు ఇతను కూడా అంటే రక్షణ అనుభవం పొందిన వాడిన తెలని వస్త్రం ధరించుకున్నవాడు కాబట్టి ఈ గొప్ప జనము తెలని వస్త్రాన్ని ధరించుకుని వస్తున్నారని చెప్పగలుగుతున్నాడు ఆయనకు తెలుసు యోహాన్ భక్తులు తెలదా వ్యోహన్ భక్తునికి అంత కన్ఫ్యూజన్ అది ఏది దాని కాబట్టి తెలియని వస్త్రం ఇంకొకటి తెలియని వసాలు ధరించుకుంటే చెప్పగలడు ఎవరో వాడు నువ్వు అంతే రక్ష పొందినవాడవు రక్షణ పొందిన దానవు ఎవరు రక్షణ పొందినో ఎవరు రక్ష చెప్పలేవా చెప్పగలను ఆకాశవాసి నువ్వు చెప్పవు అందుకు నేను అయ్యా నీకే తెలియదుగా మేమంతా ఎట్లా శ్రమల గుండా మా వసాలను తెల్లవి తీసుకున్నామో కూడా గొరక్ రక్తంతో తమ వసాలను రుతుకుని వాటిని తెలుపు చేసుకున్నారు నేను తెల్లనిగా ఎన్న వస్త్రం ఎంత తెల్లగా వాళ్ళు కూడా అట్లనే తెల్లగ నేను ఎంత తెలవ చెప్పండి నువ్వెట్టా తెలగేసుకుండి ఈ వస్త్రం చెప్పండి ఇక ఎవరో చెప్తేనే కదా వస్త్రం తెలగేసుకున్నావు ఆ పెద్ద ఎందుకు చెప్తుండే పెద్ద వ్యక్తి ఒక మనిషి నన్ను ప్రభుత్వం నడిపించండు కాబట్టి నా వస్త్రాలు తెలిపి చేసుకున్నా ఆడి రక్తంలో ఎవర రక్తంలో తమ వస్త్రాలను ఎట్లా ఉతుకున్నారు ఎవరు చెప్పిండు ఉతుకోమని లక్ష నలభై మంది చెప్తేనే కానీ ఎవడు ఉతుక్కోడు వాడి వస్త్రములని అరే నీ వస్త్రాలు మురికిగా ఉన్నాయని ఎవరు చెప్పగలరు నువ్వు తప్ప దూత తప్ప నువ్వే దూతావు కదా జక్ర గ్రంథాలు తీసినాం మనం దూత చెప్తుంటు ఈయన మురికి వస్త్రాలు తీశాయని అదే పదం చూద్దాం తర్వాత తర్వాత మీ కోరిక ఉంటే జక్రగ్రంథం వినండి ఆయన చూపించాను దీర్ఘంగా యూత గోత్రిక ఆయన రాజు ఎవరు రాజు చెప్పండి పేరు యహోశివ యహోశివ మురికి వస్త్రాలు ధరించుకున్న యాజకుండా పడితే దేవుడు మాట్లాడుతుంటే దూత ధర ఆ మురికి వస్త్రాలు తీసేసి ఆయనకి తెల్లని వస్త్రాలు ధరింపజేయండి ప్రభావ మళ్ళా యాజకుడే యొక్క యాజకుడు ఎకర గ్రంథంలో యాజకుడు మురికి అన్న విషయాన్ని జ్ఞాపం కాబట్టి గోరకుల రక్తంలో తమ వసాలను గుతుక్కో ఏసులో రక్తం తప్ప ఏదివో నీ వస్త్రాలను తెల్లగ చేయలేవు నేను నాకు తెలుసు కాబట్టి నీకు ఇప్పుడు చెప్తా చూడు వీళ్ళందరూ గొర్రెల రక్తంలో తమ వర్షాలు గుతుక్కున్నారు తీసుకున్నారు గౌరక రక్తంలో నీ వస్త్రం తెలుపు చేసుకోక పూర్తి మటుకు నువ్వు ఎట్టి పరిస్థితిలో ఆయన సన్నిధిలో ఉండలేవు నీ కన్నీరు తుడిచివేసేవాడు ఏ స్ప్రభు అదే నేను ఇప్పుడు ప్రకటన గంధము ఎనిమిదో అధ్యాయాన్ని ఆరంభించకపోతున్నాను దానికి క్లుప్తంగా కొన్ని విషయాలు మీకు చూపించేస్తే కానీ ఆ అధ్యాయం మనకి అర్థం కాదు ఎందుకంటే ఒకసారి చూడండి ప్రకటన గంధము ఎనిమిదో అధ్యాయము మొదటి వర్షం ఇంకొక ఫైవ్ మినిట్స్ నేను వాక్యాన్ని ముగిస్తాను ప్రకటన గంధము ఎనిమిదో అధ్యాయము మొదటి వర్షంలో ఆయన ఏడవ ముద్రను విప్పినప్పుడు ఏడవ ముద్ర చూడండి ఇక్కడుంది ఆరు ముద్రలు ఏడవ అధ్యాయంలో ఉన్నాయి ఏడవ ముద్ర ఎనిమిదవ అధ్యాయంలో ఉంది ఆయన ఏడవ ముద్రని విప్పినప్పుడు పర్లోక మందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండేను ఎవరికైనా జ్ఞాపకం ఉందా నేను కొంత కలం కిందట చెప్పిన ఈ వాక్యం అరగంట సేపు వద జరగబోతుంది అనిపోతాయి ఏడవ ముద్ర అంటే సమాప్తం కదా ఫస్ట్ పాయింట్ ఏడవ ముద్ర అంటే లాస్ట్ ముద్ర ఎనిమిది లేదు కాబట్టి ఏడవ ముద్ర అంటే చివరి ముద్ర ఇంకేం లేదన్నట్టు దాని తర్వాత కార్యం అందుకు సమపబ్ ఏడో ముద్రను విప్పినప్పుడు పర్లోకి మందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండేను మిస్టర్ చెప్తున్నారు వినిపిల మీ వాయిస్ బ్రేక్ బ్రేక్ అవుతుంది ప్రసంగి చివరి అధ్యాయం ఎప్పుడైనా మనం ధ్యానించమా లాక్డౌన్ లో ధ్యానించిన ఒక రెండవ క్రితం ప్రసంగి పన్నెండవ అధ్యాయంలో మనం అక్కడ చూస్తాం గొప్ప జనము ఏ రీతిగా వారి కాలాలు ముగించుకుంటుంటానండి నిశ్శబ్దం ఎప్పుడుంటారు చెప్పండి ఎవరైనా చనిపోతాయి ఆ ఇంట్లో నిశ్శబ్దం కదా గొప్ప జనము అంతా మరణిస్తే నిశ్శబ్దమే ఇప్పుడు చర్చ పాటలు పాడుతూ ఉంటారు వర్షపు చేస్తూ ఉంటారు మరణించినా గోదీస్తారు వర్షప్ వాయిద్యాలు వాయించే వాళ్ళు ఆగిపోతారు ఆమోషంలో చెప్పారు అండి అదే పాటలు పాడటం బంద్ అయిపోద్ది గొప్ప వదే సాక్షులై కాబట్టి ఏడా ముద్ర వినప్పుడు ఏం జరిగిందంటే సమాప్తం ఏడంటే సమాప్తం కాబట్టి అంత వద ప్రపంచమంతట ఇది జరుగుతుందన్న విషయం వాళ్ళందరూ ఆ గొప్ప జనం పాటలు బంద్ అయిపోతాయి చర్చస్ల ఆ దినము చలికాలం అందే కాని విశాంతి దినం అందే కాని కాకుండా చూసుకునేది ఆయన ప్రభు ఇచ్చేసి మతేశ్వర తిన్నా అధ్యయంలో ఒక సూచన ఈ నిశబ్దం ఎక్కడ ఉంటుందో ఈ విశాంతి దినంలా తండే అరగంట సేపు అరగంట అంటే నిజంగా అరగంట కాదు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక రోజు దేవుని దృష్టిలో ఎన్ని రోజులు వెయ్యి సంవత్సరాలు కావచ్చు ఒక సంవత్సరం ఎన్ని రోజులు కావచ్చు ఒక వారము ఎన్ని సంవత్సరాలు కావచ్చు ఒక దినము ఒక సంవత్సరంతో పోలిస్తాడు ఒక వారము ఏడు సంవత్సరాలతో పోలిస్తాడు ఆ రీతిగా అవి నేను చూపిస్తే ఎప్పుడన్నా మీకు టైం ఉంటుంది కానీ ఇక్కడ అరగంట సేపు అంటే నిజంగా అరగంట కాదు దేవుని దృష్టిలో టైం డిఫరెంట్ ఉంటుంది ఎన్నిసార్లు మీకు చూపించిన మనం గోడగా చూస్తున్నాం అది బెబలో శాస్త్రవేత్తలు అనుకున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు అనుకున్నారు అందుకే ఆ బైబుల్ మన గోడ గడియారం సెకండ్ స్నీడిలు గోడ గడియారంలో ఉంటే చెయ్యి అంటాం కదా చిన్న చెయ్యి సెకండ్ స్నీడిల్ చిన్న దానికంటే కొంచెం పెద్దగా ఉంటుంది సెకండ్ స్నీడిలు కనుక్కుంది వాళ్ళు సెకండ్స్ అంటే అంత తెలివిలో వాళ్ళు వాళ్ళు బైబుల్ సెకండ్స్ ని కూడా క్యాల్కులేట్ చేయగలిగిన వాళ్ళు లోకపు టైం ప్రభుత్వ దృష్టిలో వేరే ఉంటుంది టైం అయితే చూడండి మొదటి వచ్చాయి ఆయన ఏడవ ముద్ర విప్పినప్పుడు పర్లకు మందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండేది ఎందుకంటే వాళ్ళందరూ అక్కడ చూస్తున్నారు ఇంకా ఎంత అవకాశం ఇచ్చినా ఈ భూనివాసులు ప్రభు వాక్యాన్ని ధృవీకరించినప్పుడు ఏం చేద్దాం అక్కడ వాళ్ళ పాటలు కూడా వాడలేకపోతున్నారు ఎందుకంటే ఇందులో మరణ ఆరంభం కాబోతుంది అన్న విషయాన్ని రెండవ వర్షం జ్ఞాపకం చేసింది అంతటే నేను దేవుని ఎదుట నిలిచి ఏడుగురు దూతలను చూచి చూడండి అక్కడ నలుగురు దూతలు ఎండా ఏడవ అధ్యయంలో ఇక్కడ ఏడుగురు దూతలున్నారు ఆ వారికి ఏడు గురలియబడేను మరియు తువర్న దూపాతి చేత పట్టుకున్న వేరే ఒక దూత అంటే ఎనిమిదవ దూత చూడండి అక్కడ అక్కడ నాలుగు ప్లేస్ ఒకటి ఐదు అయింది ఏడవ అధ్యాయంలో ఇక్కడ ఏడు ప్లేస్ ఒకటి ఎనిమిది అవుతుంది ఎవరికి అర్థమవుతుంది నేను చెప్పే వాక్యం అక్కడ వేరే ఒక దూత ఐదవ దూత ఇక్కడ వేరే ఒక దూత ఏడవ ఎనిమిదవ దూత ఇవి మనం గ్రహించాలి ఎంతటివి ఉండవు ఏ కామెంటేస్టల్లో ఇంటర్నెట్ లో ఉండవు రికార్డింగ్స్లో ఉండవు ఇవి నువ్వు చూడాలా నీకు అటువంటి కనులు ఇవ్వాలా దేవుడు నేనట్టే ప్రార్థిస్తా ఎవడు చూడని విధంగా నేను చూడాలా ప్రభు నా స్వార్థం కొరకు నా గొప్పతనం కొరకు లైఫ్ లో ఒకటే అవకాశం మనకి ఈ అవకాశం చేయదలుచుకుంటే మళ్ళీ ఎప్పుడు వస్తుంది కూడా లేదు వృద్ధాప్యంలో కంటి చూపు ఉండకపోతే స్థితిలో ఉండకపోతే నిలబడే స్థితిలో ఉండకపోతే ఎప్పుడు పండుకొని ఏం చేయలేవు నువ్వు సేవ కాబట్టి సువర్ణ దూపార్తి చేత పట్టుకున్న వేరే ఒక దూత అంటే ఎనిమిదవ దూత అక్కడ నాలుగు ప్లస్ ఒకటి ఐదవ దూత వేరే ఒక దూత ఇక్కడ ఏడు ప్లేస్ ఒకటి ఎనిమిదవ దూత మనకు తెలుసు ఎనిమిది నూతన జన్మ అనుభవం ఇచ్చిందెవరు వేరే ఒక దూత మన ప్రభు ఇప్పుడు చూడండి సువర్ణ దూపార్తి చేత పట్టుకున్న వేరే ఒక దూత వచ్చి బలిపీఠం ఎదుట లేవగా సింహాసనం సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిషత్లందరి ప్రార్థనతో కల్పుటకై అతనికి బహుధూప ద్రవ్యములు ఇయ్యబడేను ఇది మనము వచ్చే వారాన్ని మీకు చూపిస్తే చూపించాను ఇది చాలా ఆశ్చర్యకరమైంది ఎందుకంటే ఇంతకు ముందు కూడా మనం అంత తీర్చంగా గణించాలి ధ్యానించడం మేము మీద అధ్యయనం అంత ధ్యానించడం బోర్ల తీర్పు అన్న రికార్డింగ్స్ ఉన్నాయి ఎన్నోనైనా గెలదు కానీ ఆ రికార్డింగ్స్ లో మీరు ఇవన్నీ తీరుస్తారు దీర్ఘంగా కానీ నేను అంత డీటెయిల్ చెప్పని ఎందుకంటే ఒక సైకిల్ అయిపోయింది మిస్ అయిపోయిన వాళ్ళకి అందుకే ఒక రికార్డింగ్స్ పెట్టాం మీరు ఓపికతో వాటిని వినండి నేను వాటికు ఏవి నేను ఆ రోజు చెప్పలేదో ఈ రోజు వాటిని ట్రై చేసిన చెప్పడానికి అంతే ఆ రోజుకి నాకు రిలీజ్ కాలేదు ఇది చివరి అవకాశం కాబట్టి ఆ రోజు నేను ఏమి చెప్పలేదో వాటిని ఇప్పుడు చెప్పడానికి ప్రయత్నిస్తాను వేరే ఒక దూతకు సంబంధించిన విషయాలు వేగంగా నేను చూపిస్తాను ఇక్కడ దేవుని సన్నిధిలో ప్రార్థనలు ఏ విధంగా తీసుకొని పోతున్నారు ఈ దూతలు అనేది నేను చూపిస్తున్నాను అంతకుముందు కూడా నేను చూపించను కానీ ఇక్కడ ఆశ్చర్యం ఉంది ఆ ప్రార్థనలతో బహుధూప ద్రవ్యములను కలుపుతున్నారు పరిశుద్ధుల ప్రార్థనలతో బహుధూప ద్రవ్యములు కలపడానికి వరకు ఇవ్వబడ్డాయి ఈయనకి ఈ దూతకి ఈ దూత ఏంటి స్పెషల్ అనేది మనం చూసుకోవాలా దేనికి సంబంధించింది ఈ ధూప ద్రవ్యములు ఈ ప్రార్థనలు ఇవన్నీ ఆశ్చర్యాలు మనం ఎప్పుడు గణించలే ఇక మీదట జరించబోతున్నాం అక్కడున్నాయి అవన్నీ అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పార్శుల ప్రార్థనలతో కలిసి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేర కాబట్టి దూప ద్రవ్యం దేనికి సంబంధించింది ప్రార్థనలు దేనికి సంబంధించింది దేవుని సన్నిధికి నీ సమర్పణలు ఉండాలా అంటే ఉత్త ప్రార్థనలు సరిపోవు అని నాలుగవ వర్షం చెప్తుంది ఇది సీక్రెట్ ఎప్పుడు బయలుపరచబ ప్రార్థనలతో పాటు ఏమి కలవాలా ధూప ద్రవ్యములు కలవాలా వాటికి సంబంధించి నేను ఈ రోజు చూపించాను ఈ రోజు ఇప్పటికే వాక్యాన్ని ఆఫీస్ లోను టైం అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ త్రీ ఓ క్లాక్ అయిపోయిందంటే వన్ అండ్ హాఫ్ ఆల్మోస్ట్ వన్ అండ్ థర్టీ టూ థర్టీ త్రీ అంటే వన్ అండ్ హాఫ్ అవర్ వాక్యం మనం చూస్తాం చాలు ఇప్పటికీ మీరందరూ లంచ్ చేసి కొంచెం రెస్ తీసుకుంటే మళ్ళీ సాయంత్రం నేను ఎనిమిదవ అధ్యాయంకి సంబంధించిన ఇంట్రొడక్షన్ ఇస్తానే విపోద్థం అంటే తెలుగులో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలన్నా ఇక్కడ నుంచి ఎనిమిదవ అధ్యాయం నుంచి ఏవి మిస్ అయినా మీ లైఫ్ లో పోయినట్టే ఇంకా రావాలి మళ్ళీ మీరు ఎప్పుడు ఓపికతోంది ఇవన్నీ డౌన్లోడ్ చేసుకుని ఆశిస్తూ అదేమంతా ఈజీగా ఉంది నేను చూసినా అవన్నీ డౌన్లోడ్ చేసుకుంటే ఓపీగా నీకుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎక్కడ పెట్టుకోవాలని మెమరీ కార్డ్స్ ఉండవు అంతగా మీ దగ్గర హార్డ్ డిస్క్లు ఉండవు మెమరీ కార్డ్స్ ఉండవు అంత ఇవన్నీ డౌన్లోడ్ చేసుకొని ఎప్పుడు వినాలండవు ఎప్పుడు నోట్స్ తయారు ఎప్పుడు పోయి నువ్వు సేవ్ చేయగల నువ్వు పోయి ఏ రీతిగా వీటన్నిటిని వాళ్ళకి నువ్వు ప్రకటించగలవు కదా ఒక్క వాక్యాన్ని చూపించేసి ఇక్కడ ముగించేస్తాను ప్రార్థనతో యశాగ్రంథము ఎనిమిదో అధ్యాయం ఎప్పటి ఎప్పుడు మనం ధ్యానించినమో లేదో యశ గ్రంథము ఎనిమిదవ అధ్యాయం గతంలో తీసినామై వాక్యాలు యశగ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదహారవ వచనం యశ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదహారవ వచనం లక్ష నాలుగు నాలుగు మంది సేవ ఈ ప్రమాణ వాక్యమును కట్టుము సీల్ చేయి కట్టుము అంటే సీల్ చేయడం ఇంగ్లీష్ సీల్ దీస్ అని ఇంగ్లీష్ లో పొంది బైండ్ అప్ ద టెస్టిమోని ప్రమాణ వాక్యం అని అంటే అంటే సాక్ష్యం Pramana vahakya matta sprakashamu. Seal the law among my disciples. Disciples are nothing. He both of you muddhrin chee naa shishilakku apagimpoomu. Yepernanthi anin chitna upadari vahakya? Inko kar language <laughs> lemun nante preserve the message of God anun lana. Anandikai manam record jesthin upadari. I preserve the message of that God has given to you. Given me. James strong number. I am James strong number jesthin upadari. ఒరిజినల్ స్టాండర్డ్ కాబట్టి అట్లనే నేను రకరకాల వర్షన్స్ కూడా చూస్తా ఈ మధ్య నేను ఎక్కువ ఎన్నిటి బైబుల్ చూస్తున్నాను కదా ఎందుకంటే చాలా పాపులర్గా ఉన్నారు కదా ఇంటర్నెట్ లో చాలా మంది ఎన్నిటి గురించి మాట్లాడుతున్నానికి ఎన్నిటి బైబుల్ చూస్తున్నాను నేను ఈ మధ్య మనము వ్యతిరేకించాము కేవలం హింగ్ జేమ్సే అని నేను ఎప్పుడు చెప్పాను హింగ్ జేమ్స్ అని అంటే ఒరిజినల్ గా ఫస్ట్ ఏ రీతిగా చెప్పబడిందో దాని తర్వాత ఈ కాలానికి సంబంధించిన ట్రాన్స్లేషన్స్ కూడా నేను చూస్తాను కొన్ని మోసకరమైన ట్రాన్స్లేషన్స్ కూడా ఉన్నాయి వాటిని కూడా గ్రహించే మనకు అవసరం కాబట్టి పదహారో వర్షాలలో మనం చేస్తున్నట్టుగా ఇక్కడ వేష గ్రంథం ఎనిమిది పదహారులో ఈ ప్రమాణ వాక్యం అంటే ఈ సాక్ష్యం క్రీస్తుని గురించి సాక్ష్యం కదా మనకు కడుతుంది సీల్ చేస్తుంది ప్రతి ఒక్క జీవితంలో ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగింపు నీవు చేయాల్సిన అది నేను చేయాల్సిన పని నేను అదే చేస్తున్నాను టూ నుంచి చేస్తున్నాడు కదా విషయం టూ థౌసండ్ స్టార్ట్ చేసిన ఈ బోధ నాకు అనుకరించబడ్డది కానీ టూ వరకు సహించారు టూ థౌజండ్ ఎయిట్ నుంచి రుణీకరించు ఆఫ్ పీపుల్ వచ్చి వినట్లు ఈ అందరితో నిరించి చివరికి వెళ్ళిపోయారు ఈ లోకానికి మంచి మంచి సేవకులు వినోళ్ళు మంచి మంచి భక్తులు వినటోళ్ళు అందరితో ఎప్పుడైతే ఈ సత్యం ప్రకటించడం స్టార్ట్ చేసినాలో ఇది నీ సేవ దానికి సంబంధించిందని ఈ వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది ఏం చేయాలను ఈ బోధన ముద్రించి నా శిష్యులకు అప్పగింపు మనకి బ్రీవీలైన ఈ సీక్రెట్స్ ఒకటి చూడండి మనం ఈ విషయంగా అర్థం చేసుకోవాలా నీ వయసు దాటిపోతుంటది నీ శరీరం ఆకృషించిపోతా ఉంటది మన నీకు అప్పగించబడ్డ వాక్యము నువ్వు భవిష్యత్ తరాలకు ఇవ్వకపోతే పాస్టర్ ఒక రోజు ఒక వాక్యం చెప్తుంటే నేను నిన్న రికార్డింగ్ ఆ వీడియో రికార్డింగ్ ఉంది నా దగ్గర భవిష్యత్ తరాల కొరకు నువ్వు ఏమి భద్రపరిచినవు దాచిపెట్టినావు వాళ్ళ కొరకు నువ్వు ఏమిస్తున్నావు అన్న వాక్యం అక్కడ ఆయన చెప్తుంది ఏంటంటే వాళ్ళ కొరకు నువ్వు సమకూర్చాలి చాలా మంది ఏమంటే వాళ్ళ కొరకు అన్ని తయారు చేసుకోవాలా బ్రదర్ పిల్లల కొరకు ఇల్లు కట్టి వానికి కార్లు కొనియాల వానికి మెల్లలు కొనియాల వానికి వస్తువులు కొనియాలా అన్ని కొనియాలా వాడిని సౌకర్యం చేయాలా నువ్వేమో దివాలి కష్టపడతావు నువ్వు కష్టపడి చదువుకుంటావు కష్టపడి నువ్వు ఉద్యోగం చేసుకుంటావు కష్టపడి సంపాదించుకొచ్చి అన్ని కడతావు వాడేమో సుఖంలో పెరిగి సోమరిలాగా తయారవుతున్నాడు వాడి మీదకి శ్రమొస్తే వాడు చిక్కబడుతున్నాడు అట్లా తయారు చేస్తావు నువ్వు పిల్లల్ని వాడిని శిష్యుల తయారు చేయాల్సింది పోయి నువ్వు సోమరిలాగా తయారు చేస్తున్నావు అది నీ బోధనను ముద్రించి నా శిష్యులకు అప్పగించము అప్పగింపము ఇవన్నీ నువ్వు విశదీకరించి అనేట్లాగ చూపించాలా కష్టమే కదా మనకి ఎంత స్పెషల్ పని అప్పగించిండో అర్థం చేసుకోండి ఇక్కడ ఇంక ముగించక ముందు ఒక వాక్యం మనం చూస్తున్నాం విషయ గ్రంథం ఎనిమిది ఉద్యమంలో ఎట్లా చూస్తున్నామో ఫిబ్రుల్ ఎనిమిది అధ్యాయంగా అట్లానే చూస్తాను చూడండి సరే ఫిబ్రులు రాష్ట్ర పత్రిక ఎనిమిది అధ్యాయం ఎనిమిది అనేది ఏమైనా ఆశ్చర్యంగా ఉందా మనకి ఈరోజు నీ కండక్కి నాకైతే ఆశ్చర్యంగానే ఉంది ఎన్నిసార్లు జ్ఞాపకం చేపడుతుంది ఎనిమిది ఎనిమిదో అధ్యాయమే కదా మనం చూస్తుంది ప్రకటన ఎనిమిదో అధ్యాయమే ఎస్ఐ ఎనిమిదో అధ్యాయమే ఫిబ్రులు రాష్ట్ర పత్రిక ఎనిమిదో అధ్యాయమే ఇది యాక్సిడెంట్ చెప్పండి ఆత్మ ఏతిగా ఘోషిస్తుంది అన్న విషయం ఈ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది క్షణం మీరు కూడా అట్లనే చూడడం నేర్చుకోండి నేను ఏదో కాదు నేను ఏదో కష్టపడుతున్నాను నేనేదో చేసి ఇవన్నీ చేస్తానది కాదు నాలో ఏమాత్మ ఉందో మీరు గ్రహించలేకపోయినరా ఎంతకాలం హెబిల్ రాష్ట్ర పత్రిక ఎనిమిదవ అధ్యాయము పది పదకొండు చూడండి సారి పదవచనం ఆ దినం తర్వాత ఏ దిన తర్వాత ప్రతి వాక్యసారి మనం వాక్యం ధ్యానప్పుడు ఇట్లా మనం ప్రశ్నించుకోవాలా ఆ దినం తర్వాత ఏ దినం తర్వాత తన మీద ఉన్న వాక్యం ఐగుప్తుల నుంచి బయటకు తర్వాత తనుంది వాక్యం అది ఆ దిన తర్వాత పాపపు జీవితం నుంచి బయటకు తర్వాత మతపరమైన జీవితం నుంచి బయటకు తర్వాత వానిసత్వపు జీవితం నుంచి బయటకు తర్వాత ఏషాగు జీవితం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ దినములైన తర్వాత ఇస్రాయేల్ ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనసులో నా ధర్మ విధులను ఉంచేదను వారి హృదయముల మీద వాటిని రాయదను ఎక్కడ సీల్ చేస్తున్నాను వాక్యం ప్రజల మీద వ్రాయాలా ప్రజల మీద వాటిని వ్రాయాలా ఇప్పుడు రవి బ్రదర్ అంటుండ రీసెంట్లీ అన్ని బోరల తీర్పు కాలంలో అప్పుడెప్పుడో జ ఐదు నాలుగైదు సంవత్సరాల క్రితము ఇప్పుడు జనిస్తుంటే కూడా ఏం తేడా బ్రదర్ తేడా ఎప్పుడొస్తా తెలుసా నీ సొంత తలంపులో పెస్తే తేడా వస్తుంది ఆ రోజు నేను ప్రకటించిన వాక్యము ఈ రోజు నేను ప్రకటించిన వాక్యంలో తేడా లేదు ఎందుకు అంటే అది నిన్న నేను దేవుని వాక్యం అది మారదు ఎందుకు ఈ రోజు తిరిగి బయటకు వస్తుందంటే ఇంకొక ఫైనల్ ఆపర్చునిటీ అవకాశం మీకు ఇస్తున్నా జరగబోయే బహు భయంకరమైన కాలంలో మనం ఉండబోతున్నాం చూడండి ఆ దినమైన తర్వాత ఇసలి ఇంటి నేను చేయబోయే నిబంధన చేయదంటే వారి మనసులో నా ధర్మేదను వారి హృదయం మీద వాటిని వ్రాయుధును మీరు ఎప్పుడు రాసుకుంటున్నారో చెప్పండి దేవుడు రాస్తాను అంటే మీరు ఓపెన్ చేయాలని మీ హృదయాన్ని ప్రభు నేను సిద్ధంగా ఉన్న ప్రభావ నా హృదయం ఓపెన్ చేసుకున్నాను రాయి ప్రభు వాటి మీద నేను వారికి దేవుడిని ఎందుకు వారు నా ప్రజల ఎందుకు లక్ష నలభై నాలుగు వేల మంది ఏం చేయాలా వారిలో ఎవడను ప్రభువును తెలుసుకున్నాడని తన పట్నస్థునికైనా తన హతైనను ఉపదేశం చేయవాడు వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరు నన్ను తెలుసుకుందరు కాబట్టి అందరూ తెలుసుకుంటారంట ఆయన గురించి చెప్పండి ఎట్లా తెలుసుకుంటాయి ఎనిమిదో అధ్యాయం అందుకు చాలా ముఖ్యమైన విషయ గ్రంథాలు చూస్తున్నారు విధానంగా వాక్యాన్ని భద్రపరిచి ప్రమాణాన్ని సాక్ష్యాన్ని భద్రపరిచి మనమే కదా తెలుస్తుంది సాక్షలం ఈ వాక్యాన్ని మనం ధ్యానించడం మనమే సాక్షలం వీటిని మనము భద్రపరచాల సీల్ చేయాలా రికార్డింగ్స్ అన్ని ఎందుకు జాగ్రత్తగా నేను కాపాడుతున్నా అంటే మన గ్రూప్ లో వాళ్ళు ఎంతమంది బెనిఫిట్ పొందుతున్నారు నాకు తెలియదో చెప్పేసి నేను కానీ ఒక గ్రూప్ వాళ్ళు బెనిఫిట్ పొందబోతున్నారు నిన్న చెప్పిన నిన్న నిన్న రికార్డింగ్స్ లో నిన్న రికార్డింగ్ కాబట్టి నిన్న నాకు లాస్ట్ వీక్ ఒక కలొచ్చిన కళ్ళలో అనేక మందిని ఎక్కడెక్కడికో పంపిస్తున్నట్టు సేవలు తర్వాత ఒక కొత్త బ్రదర్ ఎవరో చాలా పవర్ఫుల్ ఉన్నాడు ఆయన మన గుంపులో ఇప్పుడున్న బ్రదర్స్ కాదు ఆ బ్రదర్ ఆయన ఎవరు నాకు తెలియదు అయితే ఆయన పేరు మటుకు పిలుస్తున్న రఫాయల్ అని వాళ్ళ బ్రదర్ ఎవరో నాకు తెలియదు ఇంతవరకు మన గ్రూప్ జాయిన్ అయ్యింది ఆయనకి నేను ఒక స్పెషల్ పని అప్పగించి పంపిస్తున్నట్టు కళ్ళలో ఈ రఫాయల్ ఎవరో వెతుక్కోవాల మనం చాలా క్లియర్ గా నాకు అది వినిపించింది మనం నేనే చెప్తున్నా బ్రదర్ రఫాయల్ బ్రదర్ రూపో ఆయన సేవ కూడా చాలా స్పెషల్గా ఉంది ఆయన చేస్తుంటే సేవలో కార్యం జరుగుతా ఉన్నాయి కాబట్టి చూడండి మీరు మటుకు ఇందటి కూడా నేను చూపించిన ఈ వాక్యం దీన్ని ముద్రించుకొని దీన్ని మీరు ఆయన శిష్యులకి ఏషగ్రంథాలు తీసుకునే విధానంగా ఎవరు అని చెప్పండి లభిస్తున్నాను కదా పదహారంలో ఈ బోధన ముద్రించి నా శిష్యులకు అప్పగింపము ఏసు మాట్లాడుతున్నాడు లక్ష అద్భుతాలు వేల మందికి తప్ప ఈ వాక్యం ఎవరికి అర్థం కాదు ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగింపు ఈశ్వరు అక్కడ ముద్రలు విప్పి నీకు ఇచ్చిండ్రు ఇప్పుడు ఏం చేయాలా భవిష్యత్లకి ఇవ్వాలా అది నీ సేవ ప్రార్థిస్తుంది కాళ్ళు మూసుకోండి మీకు వనాల ఒక ముఖ్యమంత్రి పని అప్పగించేలా మేము క్షమించమని ప్రార్థిస్తాం ఇప్పుడు మేము దీన్ని చేయాలి అనేకలు ఈ భోవాన్ని మేము ముద్రించి వారికి అప్పించాలి ఎందుకంటే తరం ముగించి గొప్ప గొప్ప దేవతలు విడిచిపెట్టి భవిష్యత్ తరాలు వస్తున్నాయి వారికి మేము విడిచిపెట్టి పోలం వాళ్ళు మర్చిపోకుండా వారు వాళ్ళు కొత్తగా స్పెషల్ గా ప్రయాసపడి కనిపోకుండా అక్కడి నుంచి ఇంకొక ముందు పిల్లలు ఇంకొక మెట్టు వారి కొరకు ఏం భద్రపరచాల శిష్యులుగా తయారు చేసి వారికి ప్రభా పరిశుద్ధిగా గొప్ప దేవ సర్వశక్తి మంత్రానికి వందాలి సయ అబ్రాహాషాకి యాకల గొప్ప దేవ నినా నీడు నిరంతరం ఏకరి దేవ మహాగ్రద మహోన్న సర్వాధికారి సకల యుగంలో రాజన్ దేవ పరిశుద్ధుల పరిశుధర పరిశుద్ధు అనికే స్థుతులు శ్రోతలు అందించడం గొప్ప దేవ ఈ దినవంతమల కాచి కాపానైనా ఇక మధ్యకాల సమయంలో ప్రభావ మీకు స్వరమైన ధన్యత అనుగరించడానికి వందల సయ ఎన్నో విషయాలు ప్రభావ మీరు అనేక కార్యాల నుంచి మీరు మాత్రం మాట్లాడుతున్నారు ప్రభావం ఎంతగానో ప్రబంధు మమ్మల్ని బలపరిస్తున్నారైనా ప్రతి వాక్యాన్ని ప్రభావం ముద్రించి ప్రభావ అనేకులు మీ అప్పచెప్పాల ప్రభావ అనేకులు మీ శిష్యులుగా నా దేవా దేవాయ ప్రభు చివరి కాలంలో ఎంతమంది ప్రభావ నశించుకోడుతున్న ప్రభావ ఈ సత్యను గ్రహించి ఎంతమంది చిక్కబడుతున్న ప్రభావ వాళ్ళందరికీ ప్రభావ మీకు సత్యమైన మీ వాక్యం ప్రకటించాలా బహుళ విజృంభించిన ప్రభావం శివ ప్రకటించాల అనేకలు మేము శిష్యులు చేయాలి ప్రభావాన్ని సేవానికి మమ్మల్ని అంతా నడిపించడం ప్రాష్టమైన లక్ష్యాంత గుంపులు ఉండాలంటే ప్రభావాణాలు మేము కలిగొండాల ఆ ఇష్యాల ప్రజలు పని గోచరికుల ఆత్మీయమైన మార్చుకున్నప్పుడు మేము ఆ ఉన్నప్పుడే చివరికి ప్రభావ మీ సిర్చగలం ప్రభావా ప్రభావ మీరు మాకు బయపరిచినా మీకు వన్నాలి ప్రతి దశలో ప్రభావం మైమపర్చలాదనా విధాత చూపించిన ప్రభావం ముందుకు పోయి మమ్మల్ని తయారు చేయడం ప్రాదృష్టమైన నా తండ్రి చివరి కాలం ప్రభావ ఇది ముగింపు కాలంలో మేము ఉంటుంది ప్రభావంతో భయంకరమైన శ్రమల కాలం వద్ద జరగబోతుంది భయంకరంగా ఉపజనమంత శ్రమలు పడుద వాళ్ళందరినీ ప్రభావిని నటించాల ప్రభావాన్ని ప్రకటించాల ప్రభావ అనేకులు మీ శిష్యులు చేయాల ప్రభావ ఎంతో తెలియ ప్రభావ ఇంకా అదే ఉన్నారు ప్రభావానికి మార్గం తెలియక ప్రభావలో వాళ్ళని విడిచిపెట్టేసి వెళ్ళిపోయినారు ప్రభావాలు ఇటీవల తెలియని మార్గం ఉంటుంది కదా ప్రభావాన్ని ఆ మార్గాన్ని ముందు తీసుకో బాధ్యత ప్రభావా సేవా జీతం అనుగరించారు నీకు వందనాలు ప్రభావా కృతజ్ఞత జీజస్ థ్యాంక్ యూ గొప్పదేవా నీకే కృతజ్ఞతలైనా కోట్ల కోట్లాది కృతజ్ఞత సూత్రాలు నీకు అర్పించుకోవడం గొప్పదేవా నీకు వందాలి అలాంటి యోగ్యతను ధన్యతను మీరు మాకు అనుగరించాలి చివరి కాలంలో అది మేము పోగొట్టుకోకుండా చివరి వరకు ప్రభావం అనేకలు మీ రక్షణ ప్రాణం నడిపించాలా ఆయన ఎన్ని క్రమలు కానీ ప్రభావ ఎన్ని కష్టాలు వచ్చినా గానీ ప్రభావ ప్రతిదీ మేము జయిన్స్ ను ముందుకు పోవాలా ప్రభావా జైన్స్ జయిన్స్ కు బయలుదేరినారు ప్రభావిడలైన మేము కూడా ప్రభావ మీరు అనేక సంవత్సరాల నుంచి ప్రభావ మీరు జయిస్తే ఉన్నారు నుంచి ప్రభావ ఈ రోజు కూడా మీ జయిస్తాను ప్రభావ అనేకులు చంత నడిపిస్తున్నారు అలాంటి శివర్ జీతంలో మమ్మల్నిపించమని ప్రాధిష్టమైన అనేక చోట్ల అనేక ప్రాంతాలు వెళ్లి ప్రభావా బంధకాలంలో అందరికీ బిడ్డలు కల్పించాలా ఎంతమంది అబద్ధ బతుంటే ప్రభావ ఒక వ్యక్తి ఆ విధేతలు పడిపోతే ఆ ఒక విధానమంతా పాపం చేయడం వల్ల ప్రభా ఈ రోజు వరకు ప్రభ అంత పాపన్ని విస్తరించింది ప్రభావా పాపన్ని తీర్చడానికి ప్రభావ లోకా వచ్చినారు ప్రభా ఒక వ్యక్తి పాపం చేసే ప్రభావ అక్కడ ప్రజలంతా ప్రావా అది అవేతలు పాడతారు ప్రభా ఆ ఒక్క వ్యక్తి మా లక్షణ మార్పులకు వస్తే ప్రభావ సత్యం గ్రహించి ఆ వందల మంది లక్షల మంది అంతా సత్యంలోకి వస్తారు ప్రభావా పని మేము చేయాల ప్రభావా రీతిగా ప్రభావం ముందుకు పోవాలన్నా షాయపడి ప్రేమతో మనుషులకు నేను హెచ్చరించాలా ఆయన ఇది వేసే ప్రభావండి ప్రతి దశలో మీకు చూపిస్తే మేము ముందుకు పోవాలా ప్రభా మేము ఏ రీతిగా ప్రకటించాలా ఏ రీతిగా మేము ముందుకు వెళ్ళాలండి మీరే ఒక మార్గం చూపించాలి ప్రభావ గొప్ప దేవుడు వేసాయకు వంద ప్రతి దశలో మీరు ఆత్మతో మమ్మల్ని నింపి నడిపిస్తున్నాను ప్రభావ దాన్ని బట్టి తీసుకుని గణపరిస్థితి మహిమ పరిశ్రమ గొప్ప దీవానికి వంద ప్రతి ఒక్క బిడ్డ ప్రభావ మీ మహిమను పొందుకోవాలి ప్రతి ఒక్కరు ప్రభు బలమైన సాధన చేతిలో వాడపడాల ప్రభావా పని ప్రభావం సంపూర్ణంగా కొనసాగించుకోవాలి ప్రభావ ఇంటి లోపం లేకు మేము కొనసాగించుకోవాలి ప్రతి దశలో మేము ప్రస్తుతం యథార్థంగా జీవించాల ప్రీతికరమైన సేవ చేయాలి భయభక్త మేము సేవ చేయాలి అనేక సేవలు నటించాలి వాత్యంలో మేము నటించాలా ప్రభావా జీవితం మాకు అందరికీ అనుభవించడం ప్రావిష్టమైన మధ్య కాల సమయంలో ప్రభావం పాల్గొన్న ప్రతి ఆస్వాదించండి మీరు అభిషేకించండి ప్రభావ ఈ చివరి కాలంలో ప్రభావ ఇక ప్రభావ సీలింగ్ ఎంత టైం చేసిన ప్రభావా భిషేకం ప్రతి ఒక్క బీడ పొందుకోవాల ప్రవా ఎంతో వాక్య పరిచర్ చేసినా గానీ ప్రభావం ఆత్మ లేకుంటే ప్రభావ మిమ్మల్ని సంతోష పెట్టలేం ప్రభావా పశుధాత్ అభిషేకం పొందుకోవాలని మిమ్మల్ని హెచ్చరించారు కాబట్టి ప్రతి దినం ప్రభావా ఆత్మలు మేము ఆనందించాలా మీ ఆత్మల మేము మీ సన్నిధుల మేము సంతోషించాలా నూతనంగా ప్రతి దిన మేము అభిషేకింపబడాల ప్రభావా దానికోసం మేము ప్రయాసాల ఉపాసం ప్రార్థించాలా ప్రభావాలో మనం నడించడం ప్రాధిష్ట ఎవరైతే ప్రభావ మీ పశురాత్మ అభిషేకం పొందుకోలేదు వాళ్ళందరూ ప్రభావం నింపబడాలూ మీరు అభిషేకించారు ప్రభావం మనుషులందరి మీద నా ఆత్మను కుమరిస్తూ మీరు వాగ్దానం చేసిన ప్రభావాత వాగ్దానం ప్రతి జీవితంలో నెరవేరం కాబ మీరే గొప్ప అద్భుత కార్యాలయం జరిగించని ప్రధిష్టమైన ఆ సీలింగ్ లో మేము అనేకలు తీసుకుని రావాల ప్రభ అలాంటి సేవా జీవితం అందరూ నడిపించాలని ప్రార్ష్టమైనా మాకు బయపరిచిన సత్యం ప్రభావ మాలో ఉండడానికి లేదు ప్రభావ సకల జన్ ప్రకటించబడాల ప్రభావా అనేక మేము ముద్రించాల ప్రభావాహనాలు తీసుకుపోయే వాళ్ళ ఉండాల ప్రభావా సేవలు మమ్మల్ని నటించమని ప్రాధిష్టమైన గొప్ప దేవాలి ప్రయాసపడి ముందుకు పోవాలా ప్రభావ మీరు మమ్మల్ని నటించవారు మా శక్తికి మించిన ప్రయాణం ఉంది ప్రభావ ప్రయాణాలు బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయడం ప్రాధిష్టమైన చిన్న చిన్న ముట్టిన ప్రవాహం మంచి ఆరోగ్యం ఇచ్చింది అన్న విషయాలు బయలుపరిస్తున్నాయి ప్రకటన గందం ధ్యానించడం అది చదువు ఒక దళిత ప్రభావం ఇందువారు దళిత ప్రభావ ఆ దళిత ప్రభావం మీ మాకు అనుగ్రహించిన మా అందరికి దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తాము ఇక కృతజ్ఞత అర్పించడం గొప్ప ఎక్కువ పరిస్థితుల్లో మిస్ కాకున్న ప్రభావైనా ప్రభావం జాగ్రత్తగా దీర్ఘంగా ధ్యానించి వాటి మా హృదయ పలకని రాసుకోవాలి మా హృదయాన్ని తెలుసుకున్న ప్రభుత్వమైనా మా హాత్మిక మా హృదయం ఓపెన్ చేస్తాం ప్రభావా హృదయాలు తెలుస్తాం ప్రభావా హృదయాల మీద ప్రభావి వాక్యలు రాయడం ప్రభావాన్ని జరిగిపోకుండా రాయని ప్రభావా భద్రపరిచుకోవాల పేపర్ మీద రాగిపోతున్న ప్రభావ కానీ మా హృదయ మీరు రాస్తారు వాగ్దానం ప్రభావ ఈ వాగ్దానం మా జీతం నెరవేర్చమని ప్రాద్యమైన గొప్ప దేవానికి వంద దశలు మేము మర్చిపోకుండా ప్రభావాలు నిమ్మ తీసుకుంటున్న ప్రకటించాలా అలాంటి సేవా జీతం నటించమని అన్న ప్రభావ మంచి ఆరోగ్యం అన్నది దాన్ని ప్రభావిని ప్రాతిష్టం ప్రతి శోద విజయం ఉద్యోగ స్థానంలో కన్నింటి ధన విజయం అనుకూలమని ప్రాద్మైన ఇద్దరు అగ్ని మీ దూతలు కాని ప్రభావాండి ప్రతి చోటు మీకు సాహితాను ఆరోగ్యం రైతులకు ప్రభావం ఇంకా బలంగా వాడుకుని ప్రావా అన్న కుటుంబుకులు అందరూ బంధులందరినీ సరస్పి నడిపించి ఇక ముద్రలోకి రావాలా ప్రభావగా నడిపించడం ప్రాతిష్టమైన ప్రగతి ఆరాధన పాల్గొనే వాళ్ళందరూ కుటుంబాల పిల్లలందరినీ దీవించండి పత్తులు ముద్రలోకి రావాలా వాళ్ళ సేవ జీవితంలో విశేషమైన జరిగింది అనేకలు ప్రభావితం అనేక శిష్యులు ప్రభా మా తప్పవించిన సేవది ప్రవా ఆ సేవలో మేము అందరూ ముందు కొనసాగించుకోలేదు మీరే మాకు సాయకులు నడిపించి ప్రతి చోట మీ కురు మనం అందరి సాక్షన్ పెట్టుకుని మీకు చింతపరచుకోమని త్వరలో ఆయన ఏసుక్రీస్తు పరిశీలన నామం ప్రార్థించుకున్నాం తండ్రి ఆమె పరిషుద్ధగా ప్రేమ తండ్రి గొప్ప రాజ గొప్ప ప్రభావిని తండ్రి ఎస్ఐ ఇంత మంచి అవకాశం మాకు అనుగురించినందుకు నీకు వందలు రజా పొద్దున్న నుంచి ఇప్పుడు కూడా కాపాడుతొచ్చినందుకు నీకు తండ్రి ప్రభా నీకు వేలాది వందల స్థుతులు స్తోత్రులున్నాయని ఎసఐ ప్రభా ఇంత మంచి అవకాశం ప్రభా ప్రకటన వినడానికి మంచి అవకాశం మాకు అనుగ్రహించిన తండ్రి ప్రభా నీకు ఎంత వందలు తండ్రి అవును ప్రభా యొక్క వాక్యం సర్వేస్తున్న తండ్రి ప్రభా ఎస్యాన్ని మేము భద్రపరచాలండి ప్రభా రాబోయే తరాలు వింటారు తండ్రి నానేసే ప్రభాను తండ్రిని ఒక వాక్యం చదివిస్తున్నాను ప్రభా అవి మేము ముద్రించి పెట్టాలి తండ్రి ప్రభా ఏది చెప్పినా తండ్రి నానేసే ప్రభా మాకు సహాయం దేడి మాకు జ్ఞానం దామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి బ్రదర్ వాక్యం చెప్పిన బ్రదర్ కుటుంబం దీవించి ఆస్వాదించండి బ్రదర్ ఎన్నో విశేషం వార్తలు చెప్పినందుకు నీకు వందా తండ్రి ప్రభా ఏ సైన్యాన్ని కొందని అనుసరిస్తున్నాం తల్లి ప్రభా సిర్ ను దీవించి ఆస్వాదించండి పిల్లల్ని కూడా దీనిని ఆస్వాదించమని కోరుకుంటున్నాం తండ్రి నానసప్రభ బంధుమిత్రులు నేబర్స్ అన్నింటినీ అందరి తండ్రి ప్రభా సనికి ఎంతో వందన తల్లి ప్రభా మాకు వాక్యాలన్నీ సిద్ధపర్చి పెట్టిన తల్లి ప్రభా ఓపిక కలిగి వినాలే తల్లి నానేస ప్రభా ఎన్నో వాక్యాలు ఉన్నాయి తండ్రి నానేసాయి ప్రభ మంచి మంచి వాక్యాలు మంచి మంచి మర్మాలు నాయనేస బయలుపరిచినందుకు నీకు వందనాను తండ్రి ప్రభా అదేవిధంగా ఈ వాక్యాన్ని మేము స్వీకరిస్తున్నాం తండ ప్రభా అవును తల్లి మా వృద్ధులు మేము నాటుకుంటున్నాం తల్లి నానేస ప్రభా ప్రతి ఒక్కరికి ఆయన సువార్థ ప్రకటించి సతమైన సువార్థలకు మేము నడిపించమని నడిపించాలి తల్లి నానేస ప్రభా అబద్ధ అనేక గొప్ప జనాన్ని ప్రభావ సువార్థి కూడా మేము నిలబెడతాం తల్లి సాక్షులుగా నిలబెడతాం తండ్రి ప్రభావిత సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ ప్రభా మరి ఒకసారి పార్టిసిపేట్ ప్రతి ఒక్క బ్రదర్ కుటుంబం దీవించి ఆస్వాదించండి సిస్టర్ కుటుంబం దీవించి ఆస్వాదించండి ఎటువంటి ఇబ్బందులు సాయం తీసామని పరిశుధ్రేమాల కృపణి వంద పరిశుద్రమైన సర్వశక్తి మంత్రం సర్వాధికారి వందనాలు ప్రభా వేలాది మహోనతులైన గొప్ప దేవానికి ప్రేమ ఎంతో గొప్పది ప్రభా దేవాని యొక్క ప్రేమ చిత్ర నడిపిస్తున్న తండ్రి దేవాయసీ ప్రభావ ఇలా వేళ ప్రభావిని యొక్క ప్రేమల ప్రభావం మేము ఇంకా బలపడే ఉండట్లు మాకు సహాయ చేయలేదండి దేవాయసీ ప్రభావ మేము అనేక యొక్క సువర్త ప్రకటించాల ప్రభావ మాకు చక్కటి జ్ఞానం ఇవ్వండి ఆ యొక్క వాక్యాల వినే ఏది కూడా మేము మర్చిపోకుండా ప్రభావ ఆ నాటబడి ఉండాలి ప్రభావ కొత్త జీవితంలో నడిపించని ప్రభావ మీరు మాకు తండ్రి దివాయసీ ప్రభా మేము లెఫ్ట్ లైఫ్ రైట్ ఎక్కడికి మేము తొలిగిపోదు ప్రభా దేవాస ప్రభా వైపు మేము చూడాలి ప్రభా నకే మేము పరిగెత్తి రావాలి కానీ అటు ఇటు చూడదు తండ్రి మరి మీద మాకు సహమ అయించిన ప్రభా అన్నిట్ల మేము విజయం పొందాలి ప్రభా దేవ తండ్రి మీద ఉన్నారు ప్రభా దేవా అన్నింటిలో విజయం పొందారు ప్రభా దేవ ప్రభా దేవాస ప్రభావ మరిన్ని ఒకే ఉండక ప్రభా మరి మేము ర ప్రభావ విజయం పొందాలి ప్రభా దేవాయశు ప్రభావ ఎక్కడ మేము పేలుకాడానికి వీలుగలజా దేవాసభా గురి దగ్గర మేము పరిగతల ప్రభా నీ వైపు మేము చూడాలి ప్రభా నీ దగ్గర నీ ప్రభా మాకు శక్తిని దయచిన ప్రభా నీకేస్తే ఉన్నారంట పరిశుభ్రమైన సర్వశక్తి మంత్రుల ప్రభా నీకు మందరాలి ప్రభా దేవాస వాక్యం చేత ప్రభా మీరు ఎవరిడీ మాట్లాడుకుంటారు ప్రభానికి మందు రాజీ దేవా ప్రభా ఇంకా ఎక్కువ ప్రభాని యొక్క పరిశుద్ధత్మ ప్రభా సంకూలంగా పొందుకోవాలి ప్రభావ అనేకుల ప్రభావిని శుభత ప్రకటించాల ప్రభా దేవా ఆత్మ ప్రభ లేకపోతే ప్రభా నా మరి మీ ఆత్మాకు కావాలి ప్రభా దేని యొక్క ఆత్మప్రభ మాకు సమృద్ధిగా దయచిన ప్రభా దారులుగా కుమరించిన ప్రభావ అగ్ని అభిషేకం మాకు దయచిన ప్రభావ అనేక ప్రకటించడానికి ప్రభాని యొక్క ఆత్మ మాకు కావాలి ప్రభా దేవా మీద దిన ప్రభా దేవా ప్రభా వేల మందిల మరి మమ్మల్ని కూడా ముద్రించి పెట్టుకున్న ప్రభావ దేవాసభ మీరు పరిశుద్ధులైన దేవా మరి మేము కూడా జీవించాలశుద్ధత గుంపులు మేము కూడా ఉండాలి తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం సదాకాలం తోడుగా